గురాత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్తమ శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నమ శ్రీ శంకరానందంబుజన్మని స విలాస మహామోహ గ్రాహ గ్రాసైకర్మణ ఓ సహనా తేజస్వినస్తు విషావహై శాంతి సద్వైతూత వివే పంచూత వివేక బోద్ధుమ్ శక్యం తూత సద్వైమ్ <coughs> శ్రుత్య <coughs> యత్ శృతం ఏదైతే మనకు వినిపించిందో యత్ శృతం ఎక్కడ వినిపించింది అని అంటే ఎక్కడా వినిపించదు మతాల్లో వినిపించదు సమావేశాల్లో వినిపించదు ప్రవచనాల్లో కనిపించదు ఒకే ఒక చోట మనకు అది వినిపిస్తుంది అది శృతుల్లో శృతుల్లో కూడా లాస్ట్ పోర్షన్ వేదాంతం వేదాంత ఇస్ ద వర్డ్ వేదాంతం అంతే వేదానికి వేదస్య అంత వేదాంత వేదంలో చివర ఉండేటువంటి భాగం ఉపనిషత్తులు వేదాంత ఫ్లోరల్ అంటే అనేక ఉపనిషత్తులు ఉన్నాయి కనుక ఒక్కొక్క వేదంలో చివర కొన్ని కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కనుక ఋగ్వేదంలో కొన్ని ఉన్నాయి యజుర్వేదంలో కొన్ని ఉన్నాయి అధర్వణ వేదంలో కొన్ని ఉన్నాయి సామ్యవేదంలో కొన్ని ఉన్నాయి కాబట్టి వేదాంత అని ఫ్లోరల్ కూడా మనం వాడచ్చు ఏదైనప్పుడు కూడా ఉపనిషత్తుల అర్థం అక్కడ శృతం అక్కడ వినిపిస్తుంది ఏది సద్ అనేటువంటి పదం పదం ఏదైతే ఉందో యత్ సద్ అది శృతం ఉపనిషత్తుల్లో చాందోగ్యంలో మనకి వినిపించింది సామ్య చాందోగ్యంలో క్లియర్ ఎలా వినిపించింది సదేవ సౌమ్యయుదం అగ్రహసీత అద్వితీయం బ్రహ్మ ఈ సెంటెన్స్ అంతా కలిపి అపరం పదం ఇదం అగ్రే ఈ ప్రపంచం రాకముందు అగ్రే బిఫోర్ సత్ సదేవ సౌమ్య సత్కటే ఉన్నది సత్ పదార్థం ఒకటే బ్రహ్మ పదార్థం ఒకటే ఉన్నింది అది ఏకం ఏవ అద్వితీయం రెండు లేనిటువంటిది రెండు కానీ ఏకమైనటువంటిది అద్వితీయం అంటే అద్వైతం అది అద్వైతం సత్ అద్వైతం అంతేకాలి ఇది మనకి వినిపించింది ఇది ఉండే సత్ సత్ అంటే సత్యం ఆ సత్య వస్తువు ఏదైతే ఉందో అది ఒకటే గానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు ఈ ప్రపంచాన్ని మనం చూస్తూ దీని వెనక ఏమన్నా సత్యం ఉందా అని ఆలోచించినప్పుడు సత్యం ఉంది అని మనకు తేలింది దాని నుండి ఈ ప్రపంచం వచ్చింది అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రపంచానికి ముందు అది ఉండి ఉండాలి అటువంటిది ఏకం ఏవ అద్వితీయం అది అద్వైతము అద్వితీయం కదా ఇక్కడ క్లియర్గా ఉంది అది వినిపిస్తూ ఉంది శృతుల్లో శృతం ఎందుకో తెలుసా అది ప్రత్యక్ష ప్రమాణంగా అందడం లేదు నెంబర్ వన్ కారణం అది ఉంది అనేది తెలుస్తుంది కార్యం ఎప్పుడైతే ఉందో కారణం ఉండాలి కనుక ఈ సృష్టికి నియత ఎప్పుడైతే ఇక్కడ ఉందో నియంత ఉండాలి కనుక అని ఊహిస్తున్నాం మనం ప్రమాణం మనకు అనుమాన ప్రమాణం కూడా అందుతూ ఉంది కాకపోతే సాక్షి ప్రత్యక్షానికి అందడం లేదు ఇంద్రియ ప్రత్యక్షానికి అందడం లేదు అది నేను చెప్పింది మీకు లెస్ట్ టైం ఇంద్రియ ప్రత్యక్షంగా లేదు ఎక్స్టర్నల్ పర్సెప్షన్ సాక్షి ప్రత్యక్షంగా మనసులో ఊహిస్తాం అట్లా కూడా లేదు ఊహించడానికి కూడాను అవకాశం లేదు కాబట్టి ఇంద్రియ ప్రత్యక్షం కాదు సాక్షి ప్రత్యక్షం కాదు అన్నప్పుడు ప్రత్యక్షాది ప్రమాణాలకు అందడం లేదు క్లియర్ ప్రత్యక్షాది ప్రమాణాలకి అందడం లేదు అందుకని ఇదే శృతులు శృతం ఈ ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయంటే యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఎక్కడికైతే వెళ్ళి మనసు వాకు చేరలేక తిరిగి ఉన్నాయో అది బ్రహ్మస్థితి అని తైత్రయంలో మనం చూచాం కాబట్టి వాక్కు చెప్పలేనిది మనసు తెలుసుకోలేనిది కారణం ఇంద్రియ ప్రత్యక్షం కాదు సాక్షి ప్రత్యక్షం కాదు ప్రత్యక్షాది ప్రమాణాలకి అందడం లేదు ది పాయింట్ మరి అట్లాంటిది ఎప్పుడైతే ప్రత్యక్షాది ప్రమాణాలకు అందడం లేదో దానిని తెలుసుకునే మార్గం ఏంటి అని అంటే డైరెక్ట్గా అది అందడం లేదు కనుక దాని కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలని ఆధారం చేసుకొని ఊహించడం వల్ల కారణం ఏంటో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని తత్వ వివేక ప్రకరణంలో ఒక్క పదంతో మనం అర్థం చేసుకున్నాం చెప్పండి కార్యానుమేయ సంవిత చైతన్యం సంహిత అనేది చైతన్యం కార్యానుమేయ అంటే కార్యాన్ని ఆధారం చేసుకొని అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకునేది ఈ కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించేది అది కార్యానుమేయ కాబట్టి కారణం ఏదైతే ఉందో ఈ జగత్తకి ఆ పరబ్రహ్మ స్వరూపం సత్యం డైరెక్ట్గా తెలియడం లేదు గనక ప్రత్యక్షాది ప్రమాణాలకు అందడం లేదు గనక దాని కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని దాని తెలుసుకునేటువంటి ప్రక్రియ కార్యానుమేయ అంటే ఈ జగత్ కార్యం సృష్టి కార్యం సృష్టి కార్యం కాబట్టి జగత్ ఎప్పుడైతే కార్యమైందో దీనికి కారణం ఉండాలి కారణం ఉండాలి దాంట్లో మనకి ఏం బాధ కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే సత్ అద్వైతం అని అన్నప్పుడు ఇక్కడ కారణం ఏదైతే ఉందో అది సత్ పైగా అద్వైతం అద్వితీయం అన్నప్పుడు కార్యాన్ని బట్టి జగత్తు యొక్క ఈ కార్యరూపంలో ఉండే ఈ జగత్తును బట్టి కారణమైనటువంటి బ్రహ్మమును ఊహించాలి అనుకున్నప్పుడు ఈ జగత్తులో ఆ కారణ లక్షణాలు మనకు కనపడాలి అవునా లేకపోతే అట్లా ఊహిస్తాం కారణ లక్షణాలు కార్యంలో ఉన్నప్పుడు దీన్ని ఆధారం చేసుకుని కారణాన్ని ఊహిస్తాం మట్టి లక్షణాలు మనకు కుండలో ఉన్నాయి కనుక కుండను ఆధారం చేసుకుని మట్టిని డిసైడ్ చేస్తాం బట్ ఇన్ ద కేస్ ఆఫ్ జగత్ డిఫరెంట్ కనపడుతుంది ఎందుకనే తెలుసా సదద్వైతం అదేమో అద్వైతం అంటే రెండు లేనిది అంటే భేదం లేనిది అంటే స్వగత భేదం సజాతీయ భేదం విజాతీయ భేదం లేనిది ఇది మూడు పూర్ణంగా ఉండేది ఈ జగత్తు క్లియర్ కనపడతా ఉంది మీకు సజాతీయ భేదం క్లియర్ విజాతీయ భేదం క్లియర్ స్వగత భేదం క్లియర్ ఇంకేం కావాలి కాబట్టి అది భేదరహితం ఇది భేదం దాంట్లో ఏ భేదము లేదు ఆ ద్వితీయం దీంట్లో ఉన్నదంతా కూడాను భేదమే ది డిఫరెన్స్ ఈస్ ఆబ్యస్ అండ్ క్లియర్ అండ్ ది నాన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఆబ్వియస్ ఓకే అదేమో అద్వితీయం అక్కడ నాన్ డిఫరెన్స్ అంటాడు ఇక్కడ డిఫరెన్స్ అంటాడు ఈ రెండింటినీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న దే ఆర్ ఫోర్ అత కాబట్టి అలా చెప్పిన కార్యానుమేయ కార్యాన్ని అర్థం చేసుకుని దీన్ని అర్థం చేసుకుని ఊహించడం వల్ల కారణాన్ని తెలుసుకోగలవు అని చెబుతూ ఉన్నప్పటికి కూడాను మనం దీన్ని విచారం చేస్తే గానీ అర్థమయ్యేటువంటి అవకాశం లేదు మేము విచారం చేస్తావు నువ్వు సద్ అద్వైతం శృతం యత్ యత్ ఏమని సర్వం కల్విదం బ్రహ్మ ఇది శృతం సర్వం ఇదం సర్వం ఇదం సర్వం జగత్ బ్రహ్మకలు ఎంత బ్యూటిఫుల్ సర్వం ఖలు ఇదం బ్రహ్మ సర్వం కల్విధం బ్రహ్మ అది ఒక మహావాక్యం లాంటిది సో ఇదం సర్వం బ్రహ్మ కలు బ్రహ్మే కదా చూ ఎంత తేలిగ్గా దేవుచేసిందో ఒక్క సెంటెన్స్ ఓన్లీ వన్ సెంటెన్స్ అదే వేదాంత అంటే వేదాంతం అంటే ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ ఓం కాబట్టి సర్వం కలివిదం ఇదం సర్వం బ్రహ్మకలు బ్రహ్మమే కదా అన్నప్పుడు ఇదం సర్వం అంటున్నాడు ఇది బ్రహ్మ కలు బ్రహ్మమే కదా క్లియర్ అంటున్నాడు కదా శృతం యత్ శృతం అవునా అవునా ఇక్కడ భేదం అక్కడ అభేదం ఇక్కడ స్వాగత భేదం అక్కడ స్వగత భేదం లేదు సజాతీయ భేదం సజాతీయ భేదం లేదు విజాతీయ భేదం విజాతీయ భేదం లేదు ఇది దృశ్యం అది దృశ్యం కాదు ఇది నశించిపోతే అది నశించదు ఏంటి ఇదంతా బ్రహ్మం అండి యాక్సెప్ట్ చేసేది సో ఇక్కడ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ మ్యాథమెటిక్స్లో ఎట్లా అర్థం చేసుకుంటాము సేమ్ ఈక్వేషన్ అంటే ఏంటి గణిత సమీకరణం మర్చిపోయారా ణిత సమీకరణ ఫోర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అది ఈక్వేషన్ ఇది నాలుగో తరగతిలో మాస్టర్ చెప్పినప్పుడు ఏమో మీ అభిప్రాయాలు ఎట్లున్నాయో మీ అనుభవాలు ఎట్లున్నాయి నాకు తెలియదు కానీ అభిప్రాయాలు కాదు అనుభవాలు నా అనుభవం మాత్రం నేను పలకా పుస్తకం తీసుకొని ఆ మాస్టర్ వెనకపోతూ ఉంటే ఆయన గొడిగెత్తుకొని పోతుంటే నాకు ఎంత ఎత్తు కనపడ్డాడు తెలుసా నేను లిల్లీ పుట్టుగా ఆయనకు బ్రామ్డింగ్ బ్రాబ్బడింగ్ నెక్గా ఎంత ఈయన తలపాగలో ఎంత ఉంది జ్ఞానం ఏది ఫోర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఫోర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ఫోరు త్రీ టూ ఈ మూడు కలిపి ఆ ఐదుకి సమానం ఫోరు ఐదు కాదు కదా అప్పుడు మూడు ఐదు కాదు కదా రెండు ఐదు కాదు కదా ప్లస్ మైనస్ కాదు కదా మైనస్ ప్లస్ కాదు కదా ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎంటబ్బా ఇది ఇది చెప్పేసి మాస్టరు ఈ లోపల బెల్లగొట్టేస్తే జాగ్రత్త రేపు చెప్పబోతా ఉన్నా అదేదో పెద్ద పంచదశ అయినట్టు నేను ఆయన వెనక చూస్తాబోయాన్ని ఆ రోజుల్లో స్టిల్ ఐ రిమెంబర్ దాట్ అదొక ఎక్స్పీరియన్స్ నాకు అంటే ఆయన తలపాకలో ఎంత జ్ఞానం ఉందే ఫోర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆ అబ్బా ఏమిటరై ఎందుకంటే ఆ దశలు అంతే ఇప్పుడు నాకు ఆ చిన్న వయసులో ఉండే పిల్లలకి ఈ మాట చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా నాలుగు మూడు రెండు ప్లస్ మైనస్ ఇవన్నీ కలిపి ఐదుకు సమానమంటే ఒప్పుకుంటారు వాళ్ళే పా అంటారు నీకేమన్నా తెలియదేమో అంటే మాట చెప్తా అద్వైతాన్ని కాదనేవాళ్ళు సరేనా టీవీల్లో మాట్లాడేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళే ఆ ఫోర్ ప్లస్ త్రీ మైనస్ టూ ఈజ్ ఇక్ ఫైవ్ అనే దాన్ని డ్యామేజ్ చేసేవాళ్ళేవాళ్ళు ఇంకేం లేదు అది అర్థం కావాలంటే ఆ మ్యాస్టర్కి అర్థం అవుతుంది కదా ఇంతవరకు పర్వాలేదు అదే మ్యాటర్ ఎనర్జీ ఈక్వేషన్కి వచ్చామనుకో ఐన్స్టీన్ దగ్గరికి వాట్ నెక్స్ట్ ఈజ్ అప్పుడు ఇక్కడ మనకు ఏ మ్యాథమెటిక్స్ మ్యాస్టర్ని చూసి నేను అబ్బా అనుకున్నాను ఆయనకి అది అబ్బాగా కనపడుతుంది ఎందుకో తెలుసు ఆయనకి ఎక్కదు అది ఆయనకెక్కదది ఆయన స్థాయి కాదు అది ఆయనది నా స్థాయి ఆయన ఎంతసేపుడికి ఫోర్ ప్లస్ త్రీ మైనస్ టూ వాట్ అని ఈక్వేషన్ మ్యాటర్ ఎనర్జీ ఈక్వేషన్ An Einsteinian equation. Amazing. Matter. Padartha. Energy. Shakti. Matter is energy. Energy is matter. They are convertible. What a theory it is. This is not a thing. If you have a few people who are post-graduates, you can't go through it. You understand? In the research class, Einstein's theory of relativity doesn't know what you are saying. ఆ స్థాయికి వచ్చిన వాడికే అది వాడు ఎక్కడ కూర్చోవాలి రీసెర్చ్ క్లాస్లో కూర్చోవాలి రీసెర్చ్ క్లాస్ ఎక్కడ ఉంటుంది శృతి మందిరంలో ఉంటుంది అంతేగాని అది అది టీవీల్లో వినిపించేది కాదు దానికి సంబంధించిన సబ్జెక్టే కాదు ఇది అత విచారా కర్తవ్య ఇక్కడ థింక్ అవసరం ఉంది అది దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడుంది కాబట్టి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏదైతే పదార్థమో ఇప్పుడు దీన్ని చూపెట్టి ఇది శక్తి అంటే ఎవడు నమ్ముతాడు అంత మట్టి తీసుకొని దాని శక్తి దాంట్లో ఉండేటువంటి అణుశక్తిని తీసి ఒక్కసారి గనక పేల్చేసినట్లయితే ఈ బిల్డింగ్ అంతా పడిపోద్ది అని ఎవరన్నా చెప్తే మనం నమ్ముతామా కానీ వాస్తవం కదా అది తెలుసుకోవాలంటే అత విచారా కర్తవ్య ఈ ఈస్ గుడ్ ఎంసీ స్క్వయ్ అనేది అర్థం కావాలనుకున్నప్పుడు బికాస్ ఇట్ ఇస్ అన్ ఈక్వేషన్ ఈక్వేషన్ అన్నప్పుడే ఇంక అర్థం చేసుకోవాల్సిన విషయం అది నువ్వు నమ్మాల్సిన విషయం కానే కాదు నువ్వు నమ్మి సాధించేది ఏమీ లేదు ఆయన చెప్పినంత మాత్రాన్ని నేను నమ్మానంటే రేపు ఇంకొక ఆయన నుంచి ఇంకోటి చెప్తాడు కాబట్టి అర్థం చేసుకోవాలి ఈజ్ ఈ కోల్డ్ ఎంసీ అర్థమైనప్పుడు మాత్రమే ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకు అర్థం అవుతుంది ఈ ఏంటో తెలిసి వస్తుంది అట్లాగే ఇది కాదు మొన్న మీకు లాస్ట్లో ఇచ్చాను ఎగ్జాంపుల్ జ్ఞాపకం ఉంది నాకు కనెక్షన్ ఇస్తున్నా ఓ బంగారు ముద్ద ఒక వెండి ముద్ద ఒక ఇత్తడి ముద్ద ఒక ఇనుపు ముద్ద పెట్టాము ఈక్వల్గా ఓకే రెండేసి కిలోలు ఉన్నాయి ఒకటి అన్నీ దీంట్లో ఉన్నదంతా ఎనర్జీ ఒకటేనా కాదా ఎనర్జీలు ఏమన్నా రెండు ఎనర్జీలు ఉన్నాయి బంగారులో ఒక రకమైన ఎనర్జీ దీంట్లో ఇంకో పదార్థం ఎప్పుడైతే ఉందో మ్యాటర్ మ్యాటర్ ఈజ్ వన్ ఎనర్జీస్ వన్ అంతేనా డిఫరెన్స్ ఎక్కడుందంటే పదార్థ స్థాయిలో మనకి డిఫరెన్స్ కనపడతా ఉంది ఎనర్జీ స్థాయిలో డిఫరెన్స్ లేదు అట్లాగని పది తులాలు వెండి తీసుకుపోయి సార్ దాంట్లో ఉండే ఎనర్జీ అయ్యే కదా దీంట్లో ఎనర్జీ అని గోల్డ్స్ మీద దగ్గర పోయి షరాబ్కోర్టుకు పోయి ఈ పది తులాలు వెండి తీసుకొని పది తులాలు బంకారు తింటు సార్ ఇస్తాడా ఎందుకని అది వ్యవహారం అద్వైతం వ్యవహారానికి కాదు భావాద్వైతం నీ బుద్ధికి అందని దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ ఇది అందువల్ల కొందరు అంటారు ఉన్నదంతా ఒకటే అని అంటే ఆయన ఎవరికి చెప్తున్నాడట వీడిని ఎక్కడ తీసుకుపోవాలి ఇంకా ఎక్కడో పూర్వ రోజుల్లో బతికిన కాలేజీ చచ్చిన అని ఉండేది ఎక్కడ చెన్నైలో కదా అక్కడ పెట్టాలి ఒక ఏదో ఉంటాడట్లా ఒక ఫిగర్ లాగా షో కేసులో అర్థమవుతుంది భేదం ఉందని చెప్పడానికి కదా టీచింగ్ భేదంలో అభేదం ఉందని చెప్పడానికి టీచింగ్ అండర్స్టాండ్ ది పాయింట్ కాబట్టి అవన్నీ ఒకటి ఉండే ఒక దశకు వచ్చినప్పుడుండ ఈ దశలో బాగా అర్థం చేసుకోండి ఈ దశలో అయ్యా పది తులాలు వెండిస్తాను నువ్వు పది తులాలు బంగారి అని అంటే ఇవ్వడు కాని ఒక దశ కనుకొచ్చిందంటే అండర్స్టాండింగ్ జ్ఞానంలో ఒక స్థాయికి వచ్చిందంటే నువ్వు పది తులాలు వెండి ఇవ్వనవసరంలే తీసుకుపో బంగారు నువ్వేం ఇవ్వనవసరంలే మళ్ళీ ఎక్స్చేంజ్ అవసరం లేదు తిసుపు బంగారు అదే కదా తుకారం చేసింది తుకారం చేసింది అదే కదా వ్యాపుని జగత తూహి అనంత వ్యాపుని జగత తూహి అనంత బహువిధ రూపా గేసిఘేసి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ పరి అంతి బ్రహ్మ ఏ కలే ఘేసి పరిహేకలేది సదే ఆది బీజయ లేది ఎప్పుడైతే ఎనర్జీ ఒకటి అయిందో ప్రతి పదార్థంలో ఎనర్జీ ఎట్లాగైతే వ్యాపించిందో ఆది బీజం సదేవ ఇదం ప్రాక్ ఈ సృష్టికి పూర్వం సదేవ సత్పదార్థం ఎప్పుడైతే ఉండిందో ఆ తర్వాత సృష్టి వస్తే దాంట్లో వ్యాపకం ఉండేదంతా కూడా అదే రూపాలు వేరుగా ఉండొచ్చేమో కానీ వస్తువు మాత్రం అదే ఇది కార్యానుమేయ్ ఇదే మనం భగవద్గీతకు వస్తే ఆరో అధ్యాయంలో సమలోష్టాశ్మ కాంచండర్ఫుల్ సెంటెన్స్ జ్ఞాన వాడు సమలోష్టాశ్మ కాంచనుడు ఆత్మ సంయమయోగం ఆరో అధ్యాయం సమలోష్టాశ్మ కాంచన సమ లో కాంచన వండర్ఫుల్ కదా సమ అంటే సమానం ఈక్వల్ ఏంటి లోష్ట అశ్మ కాంచన లో అంటే మట్టిబెడ్డ అవునా మట్టి గడ్డాన్ని కూడా అనుకోండి మట్టిబెడ్డ అంటాం కదా ఒకటి కొలుకు లోస్ట అశ్మ రాయి స్టోన్ కాంచన బంగారు లోష్ట అశ్మ కాంచనాని సమాని సమ సమాని ఎస్ సహ సమలోష్ట అశ్మ కంచన ఈ మూడు ఒక మట్టిబిడ్డ ఒక రాయి ఒక బంగారు ముద్ద ఈ మూడు ఒకటిగా ఎవరికైతే కనిపిస్తూ ఉన్నాయో సమం సమంగా చూస్తూ ఉన్నాడు అది జ్ఞానం సో జ్ఞానానికి వచ్చినటువంటి వాడు ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటిగానే కనపడుతుంటాయి బంగారుకి తేడా లేదు మట్టి తేడా లేదు ఎందుకని ఆ మట్టిలో మట్టి తినేవాడు కనపడుతుంటాడు ఈ బంగారులో బంగారు తండ్రి కనపడుతుంటాడు ఎక్కడ చూసినా ఆయన ఉంటాడు రెండో వస్తువు లేదు దిస్ ఇస్ జ్ఞానం ఇది జ్ఞానం ఇలా విచారం చేసినప్పుడు మనకు ఇది అర్థమవుద్ది కాబట్టి ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం కార్యరూపంలో ఉంది జస్ట్ కనెక్షన్ చూడండి ఈ కార్యరూపంలో ఉండేటువంటి ప్రపంచం పాంచభౌతికము పంచభౌతికం అంటే పంచభూతాలతో ఉంది పంచభూతాలతో ఉంది అవునా కాబట్టి అది అద్వితీయం కనుక అందులో ఏ భేదం లేదు గనక ఇందులో పంచభూతాలు కనపడుతూ ఉన్నాయి గనక ఈ పంచభూతాలు దానియందు ఆరోపించబడ్డాయి అంతేనా అది అధిష్టానం ఒక రజ్జువు మీద సర్పం ఎట్లాగైతే ఆరోపించబడిందో సర్పము అనేటువంటిది రజ్జువుకు ఉపాధి ఎట్లా అయిందో ఉపాధి వినిర్ముక్తంగా రజ్జువే ఎట్లాగైతే ఉందో ఈ ప్రపంచము పరమేశ్వరుడు ఎందు ఆరోపించబడింది ఉపాధిగా నీవు ఆత్మ నీకు దేహం ఉపాధిగా ఆరోపించబడింది దేహం నుంచి నువ్వు వినిర్ముక్తుడు అయినప్పుడు ఆత్మవేనని తెలుసుకుంటున్నావు జగత్తును కూడా ఆ విధంగా విచారంతో గనక వేరు చేస్తే ఉన్నది బ్రహ్మమేనని రెండో వస్తువే లేదని అది ఏకం ఏవా అదివితీయమని ఆ భేదం అని నీకు స్పష్టమైపోతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పాంచభౌతికమైనటువంటి ప్రపంచం ఆరోపితం తెలుస్తూ ఉందో ఇది ఆరోపించబడిందని ఆరోపహ మరి స్వరూప ఏంటి అన్నప్పుడు అదే ఏకమేవా అద్వితీయ బ్రహ్మ అనేది కూడా అర్థమైపోతూ ఉంది గనక ఈ ద్వైత ప్రపంచం కేవలం అజ్ఞానం చేత సృష్టింపబడింది జ్ఞానం గనక వస్తే ఏ జ్ఞానం టీవీ జ్ఞానం కాదు అద్వైత జ్ఞానం అద్వైత జ్ఞానం గనక వస్తే ఇది ఎగిరిపోద్ది అదొక్కటే మిగలుతుంది ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ మాండుక్య కారికా భాష్యం ఆచారులు ఏదైతే నీకు ఈ రెండుగా కనపడుతూ ఉందో భిన్నంగా తెలుస్తుందో ఈ ప్రపంచం ఇది కేవలం అజ్ఞానం చేత సృష్టింపబడింది జ్ఞానం లేకపోయినప్పుడు మాత్రమే ఇది కనపడతా ఉంది రెండుగా జ్ఞానం వాడికే ఇది ఇత్తడి అది బంగారు అది ఇదంతా కానీ ఎనర్జీని గురించి తెలిసిన వాడికి అంత ఎనర్జీ అని ఒక ఐన్స్టీనియన్ హై అట్లాగే ఇక్కడ కూడాను ద్వైత ప్రపంచ అవిద్యా కృతత్వాత్ విద్య జ్ఞానం గనక కలిగిందే తదుపశమ అది లేకుండా పోతూ ఉంది సో ఈ ప్రపంచం అంతా కూడాను ఇట్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఫోమ్ అండ్ నాట్ ది నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ ఈ ప్రపంచం అంతా స్ట్రక్చరల్గా కనపడతా ఉంది అంతే వాస్తవానికి ఇందులో సారభూతమైంది లేదు ఎందుకని సారభూతం లేదు కార్యాన్ని ఇక్కడి నుంచి కనుక చూసినట్లయితే అక్కడుంది సత్తా అక్కడుంది అది అర్థమైతే ఇది కూడా అదే ఇది అర్థమైతే అది ఇది అని కాదు అది అర్థమైందా ఇది కూడా అదే ఎందుకని దానికన్నా అన్యంగా రెండవది లేదు నేహ నానాస్తి కించన దేర్ ఫోర్ పంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది పంచ పంచభూతాలతో నిర్మింపబడింది గనక వీటిని గనక అనలైజ్ చేస్తే వీటిని గనక విచారిస్తూ పోతే ఇవి ఏమిటని ఆ కారణమైనటువంటి అద్వైతం తెలిసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ భేదం కనిపించిన అభేదం మనకు అనుభూతి అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి యత్ శ్రుతం సత్ అద్వైతం శృతం తత్ పంచభూత వివేకత బోధుం శక్యం పాసిబిలిటీ అందువల్ల ఏదైతే అక్కడ చెప్పబడుతూ మళ్ళీ దీన్ని విచారించడం వల్ల అది తెలిసే అవకాశం ఉంది గనక తథహర్ ఫోర్ భూతపంచకం ప్రవివిచ్చతే ప్రకర్షణ విచ్చతే కాబట్టి భూత పంచకం అంటే భూతానా పంచకం ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటిని విశ్లేషించి తెలుసుకుంటాము వెరీ బ్యూటిఫుల్ నెక్స్ట్ ఏక ద్వత్రి చ గుణ్యోమాది శుక్రమాత్ వ్యోమాది ఇప్పుడు పంచభూతాల్లోకి వెళుతున్నాం వెరీ ఇంట్రెస్టింగ్ సరేనా ఈజీగా అర్థమవుతుంది తర్వాత ఈజీగా మర్చిపోతుంది కనీసం వినేటప్పుడైనా శ్రద్ధగా వినే శ్రద్ధ అవసరం లేదు మర్చిపోవడానికి కావాల్సింది అశ్రద్ధ అది ఆల్రెడీ మన దగ్గర ఉంది ఇక్కడ శ్రద్ధను తెచ్చుకొని వినాలి అందుకని కదా చూశారా సన్యస్య శ్రవణం కుర్యాత్ శాస్త్రం సన్యస్య శ్రవణం కుర్యాత్ ఉపనిషత్తులను వినాలంటే సన్యస్య సన్యాసించి శ్రవణం కురు గురువు దగ్గర శ్రవణం చేయి సన్యాసించడం అంటే కాషాయిలు వేసుకుని రమ్మని కాదు మనసులో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి లేదు అదే సన్యాస్య సమ్యక్ త్యాగ సన్యాసం అవన్నిటినీ వదిలిపెట్టేసి వినాలి అప్పుడే అర్థం సరే పంచభూతాల దగ్గరకు వస్తున్నాం పంచభూతాలు ఏంటో చెప్పండి ప్రతి ఒక్క వాయుడు భలే ఎంత జ్ఞానము సరే వీటి గుణాలు చెప్పండి శబ్ద స్పర్శ రూపరస ప్రకరణం అంతా తెలిసిపోయింది ఓకే కదా నైనా ప్రతిభ తేజవాయురాకాశాలు ఐదు ఇవి పంచభూతాలు వాటి గుణాలు ఏంటంటే శబ్ద స్పర్శ రూప రస గంధ క్రమత్ వర్సుగా రెస్పెక్టివ్లీ ఇంతేనా నాకు ఒక మాట చెప్పండి నేను ఆ శ్లోకం మీదకి వెళ్ళే నాకు ఒక డౌట్ ఉంది మీరైతే క్లారిఫై చేయగలర ఒక నమ్మకం ఈ పంచభూతాల్లో ఇప్పుడు చూసారే గుణాలు ఈ గుణాలు ఉన్నాయి పంచభూతాల గుణాలే కదా ఇవి కదా భూత గుణాలే కదా ఈ ఐదు గుణాలు ఉన్నాయి కదా శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు ఈ ఐదు గుణాల్లో ఐదు భూతాల్లో ప్రతి భూతంలో ఐదు గుణాలు ఉన్నవా ఐదు భూతాల్లో ఐదు గుణాలు ఉన్నావా ఒక్కొక్క భూతంలో ఒక్కొక్క గుణం ఉందా బోలో ఇది నాకు తెలుసు ఈ సంత గోళ ఎవరన్నా గనక ఏదో చెప్పే చిన్నప్పుడు భజనలు చేయలేదు ఏంటి మా లిప్ మూమెంట్ అంటే ఏంటో ఎవరో ఒకరు చేయొత్తండి చెప్పేవాళ్ళు ఆ చెప్పు నాయన ప్రతి భూతంలో ఐదు ఉన్నాయి నువ్వు ఇంకెవరున్నా కొన్ని కొన్ని ఉన్నాయి ఒక్కొక్క అదే అదే ఇంకా నన్ను చెప్పనీ జస్ట్ లిస్టన్ ఒక్కొక్క భూతంలో ఒక్కొక్కటి ఐదు భూతాల్లో ఐదు స్వామిజీ కాదు కాదు ప్రతిభూతంలో ఐదు ఉన్నది ఇది కాదు అది కాదు అందుకని శబ్దస్పర్శ శబ్దస్పర్శలు బహుచనం కానీ మీరున్న ఈ రెండు జంట పదాలుగా వచ్చాయి కనుక ఈ రెండు ఒకటేమని అనుకోబాకండి శ్లోకాన్ని కంపోజ్ చేయడంలో అలా చేశాడు అంతే తప్ప శబ్దస్పర్శలు ఒక జంటని అర్థమవుతుందే రూపరసాలు ఒక ఈ రెండు మాత్రం ద్వంద్వ అని आ तर गंधम मत वे इलाव ऐद अंत शब्द स्पर्श रूप रसौ गंध चूस श्लोक शब्द स्पर्श अंत शब्द रूप रसम गंध रसम रुचि गंध वासूत गुण यमे भूत गुण काब्ठी పృథ్వ తేజో వాయురాకాశాలు అనేటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నావో వాటికి ఇవి గుణములు భూత గుణములు ఇవి గుణములు అంతే అంతే అంతకుమించి ఆలోచించవద్దు ఇవి ఎట్లా ఉన్నాయండి అని అన్నప్పుడు ప్రతిభూతంలో ఐదు ఉన్నాయంటే లేవు ప్రతిభూతంలో ఐదు లేవు అదే అందువల్ల ఏక ద్విత్రి చతు పంచ గుణ ఏక అంటే ఒకటి ద్వి రెండు అంతే త్రీ మూడు చతు నాలుగు పంచా ఐదు ఇమే గుణ ఈ గుణాలు వ్యోమాదిషు క్రమాత్ క్రమాత్ అనుభూయంతే ఇది అనుభవానికి అందుతూ ఉన్నాయి అంటే ఇమె గుణ ఏది శబ్దస్పర్శ రూపరసో గంధ ఈమె గుణ ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఐదు వ్యోమాదిషు వ్యోమ ఆకాశము ఆదిషు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఆదిషు ఎట్సెట్రా వ్యోమాదిషు క్రమాత్ క్రమాత్ వరుసగా అంటే అక్కడి నుంచి రావాల మళ్ళీ ఇక్కడి నుంచి పోకూడదు పృథివీ నుంచి పోకూడదు ఆకాశం నుంచి రావాల క్రమాత్ వరుసగా రెస్పెక్టివ్లీ అనుభూయంతే ఇవి అనుభూయంతే అంటే మొదటిది ఆకాశం కదా అది క్రమాత్ క్రమాత్ అన్నప్పుడే మొదటిది ఆకాశం ఆకాశంలో ఏ గుణం ఉంది శబ్ద గుణం ఒక్కటే ఏక ఇక ఇది తీసుకోవాలి మీరు ఏక వ్యోమాధిషు అన్నాడు చూసారా ఆకాశం అది ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనేది ఎంప్లాయిడ్ ఇకపోతే గుణాలు చెప్పాడు శబ్ద స్పర్శ రూపరస గంధవు అవి వరుసగా ఉన్నాయి ఇప్పుడు ఏక అంటే ఆకాశము నంబర్ వన్ శబ్దా పైన చూసారు శబ్ద అది శబ్ద గుణం ఏకా ఒకటే ఒకటే గుణం ఉంది ఆకాశంలో రెండో గుణం లేనే లేదు ఆకాశంలో శబ్దం ఉంది ఆకాశాన్ని నువ్వు స్పృశించలేవు ఆకాశాన్ని నువ్వు రుచి చూడలేవు ఆకాశాన్ని నువ్వు తాకలేవు కదా ఏ ఆకాశాన్ని వాసన చూడలేవు ఆకాశాన్ని రుచి చూడలేవు ఆకాశంలో కేవలం శబ్దం మాత్రమే ఉంది ఏక తర్వాత శబ్ద తర్వాత ఏముంది స్పర్శ ఆకాశం తర్వాత వాయువు తూత ఆకాశాత్ వాయు కదా వాయు రెండవది స్పర్శ దాని గుణం రెండవ గుణం అక్కడే ఉంది శబ్ద స్పర్శ కాబట్టి వాయువు యొక్క గుణం స్పర్శ ఇప్పుడు ఏమైంది తెలుసా రెండైనాయి గుణాలు ఎందుకో తెలుసా అండి బాగా అర్థం చేసుకోండి మీరు దీనికి అంతా హేతు ఇదే కార్యానుమేయ అంటే ఎప్పుడైతే రెండవది అయిందో తమసదు మీరు కొండ గుర్తు పెట్టుకోవాలంటే రెండవ దాంట్లో రెండు మూడో దాంట్లో మూడు నాలుగో దాంట్లో ఇది కొండ గుర్తులు వీటిని ఇప్పుడు ఒకటి అన్నాడనుకో ఏక ఆకాశం నుంచి బయలుదేరా ఆకాశం గుణం ఇటు గుర్తుపెట్టుకోండి బ్రహ్మాండం తర్వాత మోక్షం వచ్చి అని తర్వాత చూద్దాం ఈ గుర్తుల వల్ల ఏక ఆకాశం మొదటిది గనక దానికి ఒక గుణం క్లియర్ వాయువు రెండవది గనక రెండు ఏం గుణాలు తెలుసా దాని అది కాదు మీరు అర్థం చేసు దాని నుండి వచ్చింది గనక ఎన్ని నుండి ఆకాశం నుండి వాయువు వచ్చింది కదా ఆకాశం కారణం వాయువు కార్యం కార్యం ఎప్పుడైతే ఉందో అది కారణం యొక్క లక్షణాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఆకాశంలో ఉండేటువంటి ప్లీజ్ శబ్ద గుణం ఏదైతే ఉందో దాని నుండి వచ్చింది కనుక వాయువులో ఆ శబ్ద గుణం ఉంది తన సహజ గుణం ఉంది వాయువు యొక్క సహజ గుణం స్పర్శ స్పెషల్ ఫ్యూచర్ ఇది స్పెషల్ ఫీచర్ ఇది కాబట్టి వాయువు యొక్క సహజ గుణం స్పర్శ అంతకుముందు నా చూసారా ఆకాశం అది శబ్ద గుణం కదా దాన్ని కూడా దీంట్లోకి తీసుకుంటది ఎందుకని దాని నుండి వచ్చింది గనక దాని గుణము దీని గుణము రెండు కలిసి వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి రెండు గుణాలు శబ్దము స్పర్శ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఎట్లుందో వాయువులో గాలిలో శబ్దం ఉంది స్పర్శ ఉంది ఎక్కడా పరమేశ్వరుని మిస్సే ఇది అర్థం ప్లీజ్ వినడానికి ఇట్లుంది కొండ గుర్తుల్లాగా జస్ట్ లిస్సన్ శబ్ద స్పర్శ ఇక మూడవది ఏంటి వాయు అయిపోయింది ఆకాశమైంది వాయు అయింది తర్వాత అగ్ని అగ్ని దగ్గరకు వచ్చితే ఏమిటి రూపం అగ్ని దగ్గర రూపం శబ్ద స్పర్శ రూప కాబట్టి త్రీ మూడు అంటే ఆకాశం నుంచి వచ్చింది కనుక వాయువులో ఆకాశము స్పర్శ ఉంది ఇది మన శబ్దము స్పర్శ ఉంది వాయువుల నుంచి వచ్చింది కదా వాయువులు ఆ రెండు ఉన్నాయి కదా ఆ రెండు పరభూత గుణాలు తనలో ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉందో రూపగుణం అది సహజ గుణం అగ్నికి సహజ గుణం నెక్స్ట్ జలం అగ్ని అయిపోతుంది కదా మూడు వచ్చేసాయి కదా తర్వాత జలం జలం దగ్గరకు వచ్చేటప్పుడు చితు నాలుగు అంటే దాంట్లో మూడు ఉన్నాయి కదా ఆ మూడు పరభూత గుణాలు అవి ఆటోమేటిక్గా సంక్రమిస్తాయి ఇక తనలో ఉండేటువంటిది రుచి రసం రుచి జలం దగ్గరకు వచ్చేటప్పటికి నాలుగు అవుతాయి పృథివీ దగ్గరకు వచ్చారనుకోండి ఆకాశము వాయువు అగ్ని జలం ఈ నాలుగులో ఉండేటువంటివి వస్తాయి ఏది శబ్దము స్పర్శ రూపము రసం వస్తుంది తనలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి సహజ లక్షణం గంధం వాసన వాసన కూడాను వస్తుంది ఇట్లా క్రమాత్ వరుసగా ఏక దిత్రి చతు పంచుణా వ్యోమాదిషు క్రమాత్ అనుభూయంతే ఈ విధంగా అది అనుభవానికి మనకు అందుతూ ఉంటది కాబట్టి శబ్ద గుణవాన్ ఆకాశ అది ఆకాశ శబ్ద గుణవాద స్పర్శ గుణవాన్ వాయు శబ్ద స్పర్శ రూప గుణవాన్ అగ్ని శబ్ద స్పర్శ రూప రసగుణవాన్ ఆప శబ్దా, స్పర్శ రూప రస గంధ గుణవాన్ పృథివీ ఇది క్లియరా అర్థమైపోయింది కదా కాబట్టి ఈ పృథివీ లక్షణాలు ఉండేటువంటి వస్తువులు ఎక్కడ కూడా ఐదు ఉంటాయి అంతేగాని ఆకాశంలో ఇంకొకటి ఉండనే ఉండదు వచ్చిన ఇప్పుడు ఆకాశంలో ఉండనే ఉండదు వాయువులో రెండే ఉంటాయి అగ్నిలో మూడు ఉంటాయి జలంలో నాలుగు ఉంటాయి ఇప్పుడు ఇదివేల ఐదు ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఉప్మా అందం అనుకోండి ఉప్మా దేని కిందకు వస్తుంది ల్యాస్ దాని కిందకు వస్తుంది కదా ఐదు ఉండే లేదు దాంట్లో శుభ్ర కూడా కదా ఆకాశ గుణం లేదా లక్షణం లేదా అసలు పెట్టేది ఆకాశంలో కదా జీడిపప్పుకి కరివేపాకు మధ్య ఆకాశం లేదు శబ్దం అంటారా వస్తుంది ఇంకా ఉప్పదం లేదా ఇంకే లేదు స్పర్శ పట్టుకొని చూడు అప్పుడప్పుడే తయారు చేస్తే వేడివేడిగా ఉంటుంది లేట్ అయ్యే కొద్దీ చల్లదనంగా మారుతుంది కదా స్పర్శ ఉంది రూపం లేదా దానికి ఉప్పు వండబట్టయి కదా ఒకసారి అమ్మగారు బాగా మార్చేసి తీసుకొస్తారు ఏంది ఎట్లా ఉందే తినక ముందే ఆవిడ తింజూడు బాగుంటుంది కళ్ళకు బాగుండదు నాలుగు బాగుంటుంది తిను అర్థం వస్తుందా ఉందా లేదా ఇకపోతే రసం లేదంటారు దాంట్లో అసలు దాన్ని చూడగానే ఇక్కడ కారుతుంది అదే కదా రసం చూడండి రుచి లేదా వాసన అసలు ఇక్కడ ఉండగానే అంటాడు ఈరోజు ఉప్మాగా ఉందే వాసన సో చూసారు ఐదు అంతే ప్రతి దాంట్లో ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకు ఏమర్థమైంది తెలుసా ఇదిగో ఇది కార్యం ఉప్మా కార్యం కారణం మళ్ళీ పంచబూతారు వాటి గుణాలు అన్నీ ఉన్నాయి కదా కార్యానుమేయా కార్యరక్షణ చూస్తే మనకు కారణం ఏంటో అర్థమవుతా ఉంది ఎప్పుడైతే కార్యకారణాల దగ్గరకు వచ్చామో కారణము కార్యములో ఉంటుంది కారణము కార్యములో ఉంటుంది కానీ కార్యము కారణములో ఉండదు ఇంపార్టెంట్ కారణము కార్యములో ఉంటుంది కార్యము కారణంలో ఉండాల్సిన అవసరం లేదు మట్టి కొండలో ఉంటుంది కొండ మట్టిలో ఉండదు మట్టి మట్టిగా ఉంటుంది ఓకే ఆభరణంలో బంగారు ఉంటుంది అర్థమవుతుంది బంగారులో ఆభరణం ఉండదు ఇప్పుడు ఇంత బంగారు ముద్ద తీసుకొని చూసే దాంట్లో ఆభరణం ఎక్కడ ఉంది చేస్తే తయారవుతుంది ఇది కార్యకారణాలు కాబట్టి ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో దాంట్లో కాజు ఉంటుంది కానీ కాజులో ఎఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు జగత్తు ఉందంటే ఇందులో బ్రహ్మం ఉన్నాడు అంతే కానీ బ్రహ్మంలో జగత్తు ఉండాల్సిన అవసరం లేదు నీ ఉందంటే దేహంలో నువ్వు కానీ నీలో దేహం ఉండాల్సిన అవసరం లేదు ఆత్మవన్నీకు అర్థమైతే దట్ ఇస్ అర్థమైందా ఇప్పుడు అర్థమైంది ఇంతవరకు ఇప్పుడు ఆ గుణాల్లో కొద్ది లోపలికి వెళతాం ఇప్పుడు ఆకాశం ఏమో శబ్ద గుణం అన్నాడు వాయువేమో చిప్తేనే వస్తుంది స్పర్శ అగ్ని రూపము జలము రుచి గంధము ఇది కదా ప్రతిధ్వనిరి ఇప్పుడు వన్ రాసేటప్పుడు అగ్నికి వహ్ని అని రాయాలి హాకు గుడి కింద నావత్తు హాకు గుడి కింద నావత్ వహ్ని అని రాయాలి పలికేటప్పుడు వన్హి అని బడగల అంటే వన్హి అంటే నీకు హావతిచ్చినటుంలే అది వ్యాకరణం అట్లా ప్రతిధ్వని వియత్ శబ్ద వియతి వియత్ అంటే ఆకాశం కదా దీని లక్షణం ఏంటి ఆకాశ లక్షణం శబ్ద లక్షణం ఆకాశంలో శబ్దం ఎట్లా ఉంది పాయింట్ ఆకాశంలో ఇప్పుడు మనం అన్నాం ఇప్పుడు ఊరికే మీకు నా మీద ప్రేమ కనుక నాకు విద్యారాయణ స్వామి మీద ప్రేమ కనుక మీకు నా మీద భక్తి కనుక నాకు ఆయన మీద భక్తి కనుక పోనిట్లా అనుకుందాం సరేనా ఆయన చెప్పాడు గనక అయ్యా ఆకాశము శబ్దలక్ష శబ్దం దాని యొక్క గుణము అని శంకర అనగానే ఎస్ వీ యాక్సెప్ట్ నేను చెప్పగానే మీరు అనుకుంటారు కానీ ఇది విచారం దా విచారనిది తమసా చూడండి శబ్దగుణం ఆకాశంలో ఉంది ఎట్లా ఉంది ఆకాశంలో శబ్దగుణం ఎట్లా ఉంది అట్లాగే వాయువులో స్పర్శగుణం ఎట్లా ఉంది అగ్నిలో రూపగుణం ఎట్లా ఉంది జలములో రుచి గుణం ఎట్లా ఉంది పృథ్వీలో గంధగుణం ఎట్లా ఉంది ఊరికి వాళ్ళు చెప్పగానే నమ్మాల్సిన అవసరం ఏమిటి ఇదిగో ప్రతిధ్వని ఆకాశంలో శబ్దం ఉందని ఎట్లా చెప్పగలము తెలుసా శబ్దం అంటే ధ్వని కదా ధ్వనిని బట్టి కాదు మనం చెప్తుండేది ప్రతిధ్వని బట్టి బ్యూటిఫుల్ అమేజింగ్ అసలు వాస్తవం కూడా ఆకాశంలో శబ్దం ఉందని నీకు ఎట్లా తెలుస్తుంది వల్ల తెలుస్తుంది చూడండి ఎంత చిన్న పాయింట్ మనం ఊహించింది వేరు శాస్త్ర దృక్పథంలది వేరు ఇప్పుడు మనం ఏమనుకుంటాం శబ్దం చేశామనుకుంటాం ఏం చేస్తావు శబ్దం చెప్పు ఉదాహరణకి స్వామీజీ ఇదిగో మీరు మాట్లాడుతున్నాను ఎస్ ఇది శబ్దం శబ్దం చేయడం ఇది ధ్వని ధ్వని అంటే శబ్దం ధ్వననం ధ్వని అది అమర కోసం ధ్వననం ధ్వని ధ్వని శబ్దం అంటే ఏంటంటే శబ్దం చేసేది శబ్దము చేయునది అర్థం అవుతుందే ధ్వని ధ్వననం ధ్వని ధ్వనం అమర కోశం నేను చెప్తున్నది నీకు గ్రామర్ శబ్దము చేయునది శబ్దము చేయునది కదా శబ్దము చేయునది కాదు నీకు తెలిసేది ధ్వననం కాదు నీకు తెలిసేది ధ్వని కాదు నీకు తెలిసేది प्रतिध्वनि नी दिने ध्वनि प्रतिध्वनि ध्वनि ध्वनि प्रतिध्वनि बाहरअर्थं प्रतिध्वनि अटे प्रतिध्वनम ध्वनम प्रतिगत ध्वनम प्रतिगत इध्वनि अटे ध्वनि शब्दों दाने अच्छे शब्द वस्तु अदी ना ఇదిగో ఇ క్లాప్ క్లాప్ నేను ఇచ్చింది ఇక్కడ ఇక్కడ కాదు నీకు వినపడేది ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత ఇస్తూ ఉండేది శబ్దం వినిపించేది ప్రతిధ్వని శంఖం ఊదేడాకో శంఖం ఊతున్నట్టు చూసారా ఇది ధ్వని మనం వినేది ప్రతిధ్వని సపోజ్ ఇదిగో రెండు చేతులు కలిపేసి అని చూడండి ఇప్పుడు ప్రొడ్యూస్ చేయలేను సౌండ్ సీదేస్ ఎందుకో తెలుసా ధ్వని చేయడానికి నేను చేస్తున్నాను ధ్వని నీకు వినపడటం లేదు కారణం ఏంటో తెలుసా ఆకాశం మిస్ అయింది అదే వినపడుతుందా వినపడుతుందే ఈ మధ్యలో ఆకాశం ఉంది సరే దిస్ ఇస్ దిస్ కాబట్టి ఎంత బ్యూటిఫుల్ ప్రతిధ్వని వియత్ శబ్ద ఆకాశం యొక్క శబ్దం ఏంటో తెలుసా శబ్దం కాదు సార్ అంటే శబ్దమే కదండి అవును శబ్దమే మరి శబ్దం కాదంటారే ప్రతి శబ్దం ప్రతిధ్వని ప్రతిధ్వని బట్టి ధ్వని ఊహిస్తున్నాం ప్రతిశబ్దాన్ని బట్టి శబ్దాన్ని ఊహిస్తున్నాం ప్రతిధ్వని ధ్వని కారణం కార్యానుమేయ అది అక్కడ ఇక్కడే కాదు చేతుల మధ్యలోనే కాదు నాయన ఇప్పుడు నేను మాట్లాడే మాట చూడండి నా మాట వస్తుంది కదా మీకు శబ్దం ఇక్కడ జరుగుతుండేది రామా కృష్ణ నా నోట్లో నుంచి వస్తుంది శబ్దం ఇక్కడ ప్రొడ్యూస్ అయిపోయింది మీకు వినిపించడానికి ఆకాశం కారణమైంది అంటే ఇది ఆకాశంలో ప్రతిధ్వని కలిగిస్తూ ఉంది నా ధ్వని ప్రతిధ్వని కలిగిస్తుంది నీ టింపానం ప్రతిధ్వని క్యాచ్ చేస్తాం కారణం ఏంటో తెలుసా నీ చెవి పొర ఉందే ఏదైతే ఉందో కర్ణ భేరీ అక్కడ పల్సటి పొర ఉంది దాన్ని కనుక మూసేస్తే నీకు కూడా వినపడదు అక్కడ దాన్నే చెవుడు అంటారు సోకాళ చెవుడు ఇదిగో ఇది ఇది ఉండాలి ఇట్లా కదులుతూ ఉండాలి ఆ జస్ట్ అట్లా కదులుతూ ఉండాలి అలా అది అని అంటే ఆ చర్మపు పొర ఖాళీ ఉండాలి అక్కడ టైట్ చేసిస్తే కదలలేదు ఆకాశం ఉండాలి నీ ప్రతిధ్వని క్యాచ్ చేయడానికి కూడాను ఆకాశం ఉండాలి కాబట్టి ధ్వని జరిగేది ప్రతిధ్వని ఆకాశం ఉండడం వల్ల నీకు అనుభవానికి అందేది కాబట్టి ప్రతిధ్వని శబ్దీని అనుసరించేటువంటి ధ్వని ప్రతిధ్వని శబ్దమును అనుసరించేటువంటి శబ్దం ప్రతి శబ్దం ప్రతిధ్వని అది అక్కడ ప్రతిధ్వని అంటే ప్రతిధ్వననం ధ్వననం ప్రతిగత ప్రతిధ్వని ఎట్లా ఉంది ఆకాశ శబ్ద లక్షణం క్లీ ఇది ఒక్కటే ఇంకేం లేదు దాంట్లో ఏకాది తర్వాత దిగదా నెక్స్ట్ చూడండి వాయ్ బీసీతి శబ్దనం అనుష్ణాసిత సంస్పర్శ ఆ రెండు కలిపి వాయువు బాగా అర్థం చేసుకోండి ఆ రెండు కలిపి ఎందుకన్నా మంచిది ఒకసారి మళ్ళీ చెప్తాను ఉష్ణ స్పర్శ ప్రభా రూపం జలే బులుబులు ధ్వని వసోమాధుర్య రిహోర్య ఈ రెండు శ్లోకాలను కలిపి మీరు అర్థం చేసుకుంటే అక్కడికి నాలుగు ఐదోది భూమి మిగిలి నెక్స్ట్ శ్లోకా పోతాం అందువల్ల ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ ఉంది చూచారా ప్రతిధ్వని వియత్ శబ్ద అక్కడికి ప్రతిధ్వని అనేది ఆకాశ లక్షణం ఆకాశంలో ఉండే శబ్దగుణం ప్రతిధ్వని ఆకాశంలో ఉండేటువంటి శబ్ద ఏంటంటే అంటే ఆకాశంలో ఆకాశం గుణం ఏంటంటే శబ్దగుణం అన్నాం కదా అది ఏమి శబ్దం అది ధ్వని కాదు ప్రతిధ్వని క్లియర్ ప్రతిధ్వని అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఇప్పుడు మీకు వాకి అర్థమైందా లేదా రెండవలైన మూడవలైన కలిపి వాయువు అంటే ఏకైపోయింది కదా దీంట్లో ఒకటే శబ్ద గుణమే అది ఎట్లా ఉందంటే ప్రతిధ్వని రూపంలో మనకు తెలుస్తూ ఉంది విచారణ చేస్తే ఇక రెండవది వాయు ఇక వాయువు లక్షణం స్పర్శ కదా వాయు బీసీతి శబ్దనం ఏసి బీసీ బీసీ శబ్దనం ఎన్ని ఉండాలి దీంట్లో రెండు ఉండాలి కదా ఇదిగో శబ్దనం ఒకటి వచ్చేసింది కదా ఇది ఏం లక్షణం ఇది శబ్దం ఆకాశం ఉంది కదా ఆ శబ్దం శబ్దం అంటే బిసి ఇతి బీసీ ఇతి అదేందో చెప్తానులే మీరు ఇప్పుడు అదేంటి సంబంధించి బీసీ ఏసీ అనబాకండి తరువాత దాని సహజ లక్షణం ఏంటో తెలుసా ముందు దాని లక్షణం ఏమో శబ్ద లక్షణం కాదు ఆకాశంది వచ్చేసింది బీసీతి దీని సహజ లక్షణం వల్ల అనుష్ణ అసీత చూసుకుంటాడు అనుష్ణీత అనుష్ణ అసీత సంస్పర్శ దీని సహజ లక్షణం ఏంటి వాయువుకి స్పర్శ స్పర్శ అన్నప్పుడు నైన్ ఒకటి తాకితే మనకు వేడిగా ఉంటుందా ఒకటిద ఉంటుందా ఏ స్పర్శ లేక రెండునా రెండు కాదు రెండు స్పర్శ అంతేగాని ఉష్ణ స్పర్శ సీత స్పర్శ స్పర్శ అనేది లేదు ఎందుకని లేదు ఉండకపోతే స్పర్శ స్పర్శ అంతే అదే బ్యూటీ ఎలిమెంటల్ ఫ్యాక్టర్స్ అర్థం చేసుకోవాల్సింది ఇదిగో స్పర్శ మరి ఉష్ణము శీతము ఇదంతా ఉంది కదా స్వామిజీ అదేంటి ఆహాహా ఉష్ణం అనేటువంటిది ఆయన వేడి లక్షణం అది అగ్నికి సంబంధించింది సీతం అనేది జల లక్షణం దాని జలానికి సంబంధించింది ఇంకా మనం అక్కడికి ఎంటరే కాలేదు మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు వాయువులో ఉన్నాం కాబట్టి వాయువులో శబ్దం ఉంది ఎందుకంటే కారణంలో ఉండేది దాని పేరు ఏంటంటే బీసీతి శబ్దం బీసీ బీసీ బీసీతి బీసీ ఆ శబ్దం పేరు బీసీ బీసీ ఆ బీసీ అనేటువంటి శబ్దం వాయువులో ఉంది దాని సహజ లక్షణం ఏంటి అని అంటారేమో స్పర్శ ఆ స్పర్శ వేడే లేకపోతే చల్లదనమా రెండు కాదయ్యా బాబు అనుష్ణ అసీత వేడి కాదు చల్లదనం కాదు కాబట్టి ఉష్ణం గనక ఉంటే సూర్యుడు వల్లన్నా వేడి అవుతుంది ఒక రాయి ఉందమ్మా రాయి పది గంటలప్పుడు పట్టుకొని చూసాం మా తొమ్మిది గంటలప్పుడు మామూలుగా ఉంది రాయి కదా అదే ఉదయాన్నే చూస్తే ఐదున్నరకి చల్లగా ఉంటుంది ఆ ఎందుకంటే రాత్రి మంచు పడ్డాం వల్ల స్పర్శ మనకు చల్లగా తెలిస్తే ఆ చల్లదనము దానికి సంబంధించింది స్పర్శకు సంబంధించింది కాదు అది చలికి సంబంధించింది మంచుకు సంబంధించింది దీనినే ఇదే రాయిని రెండు గంటలప్పుడు ఒకటిన్నర రెండు గంటలప్పుడు పట్టుకుంటు అంటూ వదిలేస్తాం అన్నమాట మరి బేజూన్లో ఎందుకంటే అది చాలా ఉష్ణంతో ఉంటుంది అంత ఉష్ణం అంత వేడి ఎక్కడి నుంచి వచ్చిందంటే స్పర్శ కాదు నేను తాకితే కనుక వేడుండేటట్లయితే వేడి ఎప్పుడైనా ఉండాలా నేను తాకితే కనుక చల్లగా ఉండేటట్లయితే ఎప్పుడైనా చల్లగా ఉండాలి తాకితే ఒకప్పుడు చల్లగా ఒకప్పుడు వేడిగా ఉందంటే నేను తాకడంలో కాదు ఉండేది దాని మీద ఏవైతే ఆరోపించబడుతున్నాయో వాటి మీద అది ఉష్ణం లక్షణం అది వాటి లక్షణం దీనికి వస్తా ఉంది అంతేగాని దీంట్లో కాదు మనం వేడి గాలి చల్ల గాలి వేడి గాలి లేదు సార్ చల్ల గాలి లేదు గాలి ఉండేది కాబట్టి దాంట్లో రెండే గుణాలు కనపడతాయి ఒకటి స్పర్శ రెండవది శబ్దం ఆ శబ్దం సౌండ్ బీసీ బీసీ అనేటువంటి సౌండ్ స్వామిజీ బాగానే అర్థమైపోయింది కానీ ఈ స్పర్శ కూడా మాకు అర్థమైంది ఆ బీసీ అర్థం కాలేదు వాయువు గాలి ఇస్తుంది కదా ఎట్లా ఉంటుందా గాలి అంతేనా జస్ట్ లిసన్ that is BC. వేస్తూ గోల చేస్తుంది గాలి వేస్తూ గోళ చేస్తుంది మీరు చూడండి గాలి పెట్టి ఒకసారి దట్ ఈ బీసీ బియ్య అనేది ఒస్తుంది ఒకసారి అవి వచ్చినప్పుడు బియ్యని ఆయన మీకు డానపడచ్చు అది వేరు ఆయనకి అందువల్ల బీసీ చూసారా బిసి మిమిక్ కూడా చేసి చావాలి మీకోసం బీసీ శబ్దం కాబట్టి వాయువులో స్పర్శ మాత్రమే ఉండదు కదా ఆయన ఇప్పుడు చూసారా మీకు డూ నో దట్ మీరు ఎప్పుడైనా ఏంటంటే గాలి వీస్తారు చూడండి ముఖ్యంగా వర్షం పడి చల్లగాలిస్తుంటాయి చూడండి అప్పుడు అసలు ఏల ఏం మనకు అంటే మనం ఏం ఏం చేయాలి గాలి గాలి గాలి గాలి అంటే సరేనా ఆ గాలిలో బీసీ అంటే అది బీసీ ఆ సౌండ్ ఎక్కడిదే అంటాడు స్పర్శ ఇప్పుడు నీకు గాలి వచ్చింది కనపడదు గాలి ఎంత హాయి గాలిసే స్పర్శ అది స్పర్శ కానీ సౌండ్ వచ్చింది చూడండి ఆ సౌండ్ ఎక్కడిది అని అంటే పూర్వభూతానికి ఆకాశంలో ఉండేటువంటి లక్షణం శబ్ద గుణం ఏదైతే వచ్చిందో అది బీసీతి శబ్దనం అనుష్ణ అశీత సంస్పర్శ కాబట్టి స్పర్శ వచ్చేసి దాని యొక్క సహజ లక్షణం దాని యొక్క సహజ లక్షణం ఆ సౌండ్ ఉంది సౌండ్ అది ఆకాశ లక్షణం కాబట్టి ఆ పరభూతం యొక్క లక్షణం తెచ్చుకున్నది దేని నుండి అయితే తన వచ్చిందో ఆ లక్షణం తెచ్చుకున్నది కారణం కార్యంలో ఉంది సహజ గుణం కూడా ఉంది సహజ గుణం స్పర్శ అనుష్ణ అశీత సంస్పర్శ ఇక్కడికి ఏక ద్వి అయింది ఇంకా తర్వాత మనకు కావాల్సింది త్రీ ఆ త్రీ ఏంటి అగ్ని అగ్ని కదా భోగు భోగుధ్వని మన చూడలే ఇది మన భోగిలో భోగి దగ్గర కూర్చుండే మంటల దగ్గర భగూ భోగ అంటుంటా అది భోగు భోగు ధ్వని నిప్పు వంట చేస్తే కదా తెలుసు అసలు పూర్వ రోజుల్లో అయితే అమ్మగారులు వంట చేస్తా ఆ కట్టెలు ఉండలే కట్టెలు ఉంటాయి కదా ఆ ఈ మధ్యలో కొద్దిగా శబ్దం చేస్తాయి పగులుతాయి కూడా పగులుతాయి అది అగ్నికి పగిలినప్పుడు అంటుంది అప్పుడు ఈరోజు ఎవరో వస్తారు మన ఇంటికి అంటే అగ్ని తెలుసు అనమాట నిజంగా తెలియాల్సింది అగ్నికి ఎందుకని వాడు వచ్చారంటే వాడికి అర్థం చేసి పెట్టాలా ముందు అగ్ని ఇచ్చేస్తుంది మెసేజ్ ఎవరో వస్తూ ఉండరు అని ఏమో ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు కూడా నేను చెప్పులా పోయి అరిచిందా అని పోయి అరవడం శబ్దలక్షణం అది భుగు భుగ ధ్వని చూడ నెక్స్ట్ ఉష్ణ స్పర్శ ప్రభా రూపం అక్కడ వరకు మూడోది భుగు భుగు ధ్వనిల ఏది ఆ అగ్నిలో సౌండ్ వస్తూ ఉంది కదా ఆ సౌండ్ ఆకాశ గుణం తర్వాత ఉష్ణస్పర్శ చూడండి స్పర్శ వచ్చేసి వాయు లక్షణం కదా అది కూడా ఉండాలనే కదా ఇంట్లో మూడింటిలో ఉష్ణస్పర్శ ఉష్ణస్పర్శ కాబట్టి లేకపోతే మనం టేస్ట్ చేయొచ్చు జలస్పర్శ అయితే టేస్ట్ చేస్తాం అగ్ని చూడని టేస్ట్ చేస్తాడా అగ్నిని అవసరం లే అగ్ని సంయుతం అవుతాది చూడు దాన్ని టేస్ట్ చేస్తే కూడా తర్వాత నాలుగు టేస్ట్ ఉండదు ఇప్పుడు కాఫీ తెస్తాడు ఆత్రుత్వం కొద్దిగా ఆగి అది ఎట్లా ఉండదు అని కదా ఆవిడ వేడి వేడిగా తెచ్చి పెడుతుంది ఈయనకెంత అన్నప్పుడు ఎంత కాలిపోతే బొబ్బలైపోతాయి కదా చిన్న చిన్న గుళ్ళు గుళ్ళుగా మనకు వచ్చేస్తాయి సగుబియ్యంలాగా ఇంకా నాలుగు రోజులు షీజ్ ఫ్రీ ఆవిడ ఏం చేసి పెట్టినా సరే గేదెలాగా తినడమే కానీ ఎందుకంటే టేస్టే తెలీ టేస్టే తెలీదు అందువల్ల స్పర్శ ఎట్లాంటి స్పర్శ అంటే ఉష్ణస్పర్శ అగ్ని గనక ఉష్ణ స్పర్శ ఏనాయన అర్థమైంది ఇప్పుడు ఈ స్పర్శలో ఉష్ణ స్పర్శ స్పర్శ వాయు లక్షణం గనక ఇది వాయువుకు సంబంధించింది ఆ భుగభుగం అనేటువంటి ధ్వని అగ్నిలో ఏదైతే ఉందో అది ఆకాశానికి సంబంధించింది కాబట్టి భుగభుగ ధ్వని ఉష్ణ స్పర్శ ఈ రెండు కూడా అగ్నిలో పరభూతం యొక్క లక్షణాలు పరభూతాల యొక్క లక్షణాలు ఆ రెండింటి యొక్క ఆకాశం వాయువు యొక్క లక్షణం తన సహజ లక్షణం ఏంటి స్వామిజీ ప్రభారూపం కాంతి అగ్నిలో కాంతి కాంతి తన సహజ లక్షణం కాబట్టి ధ్వని భుగభుగం అనేటువంటి ఆకాశ లక్షణం ఉష్ణస్పర్శ ఏదైతే ఉందది వాయుణం సరేనా ప్రభ సహజ రూపం కాంతి అగ్నిలో ఉండేటువంటి కాంతి సహజ రూపం ఇది నాలుగో శ్లోకంలో ఫస్ట్ లైన్కి అయిపోయింది ఇక్కడికి మనకు ఏక ద్వి త్రీ అయినయా నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి జలం చతుహో చతుహో చల్లె బుల్లు బుల్లు ధ్వని శీత స్పర్శ శుక్ల రూపం రసో మాధుర్యం ఈరితహ ఇక్కడి వరకు నాయన జలం నాలుగోది అంటే ఈ మూడు లైన్లు కలిపి నాలుగోది క్లియర్ గుర్తుపెట్టుకుందా ఇప్పుడు చూడండి ఎట్లా ఉండే చూడండి అంటే ఏముండాలి జలం దగ్గరకు వచ్చేటప్పటికి అంతకుముందు మూడు భూతాలు ఉన్నాయి ఆకాశము వాయువు అగ్ని ఆ మూడు పరభూతాల యొక్క గుణాలు దీంట్లో ఉండాలి తన సహజ గుణము ఉండాలి కాబట్టి నాలుగు కావాలి ఇదిగో మొదటిది ఆకాశ లక్షణం జలే బులుబులు ధ్వని బులుబులు ధ్వని జలే ఇదేంటిది బులుబులు ధ్వని ఆయనది మీరు జలం ధ్వని ఎప్పుడు వస్తుందంటే అది ప్రవహించేటప్పుడు వస్తుంది సరేనా ఇప్పుడు వర్షం పడుతుంది వస్తుంది ప్రవహించేటప్పుడు వస్తుంది ఆ ప్రవహించేటప్పుడు కూడా ఆ ప్రవాహం ఎక్కడ పోతూ ఉందో దాన్ని బట్టి మీకు సౌండ్ వస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెత్తటి ఇసుకు ఉందనుకోండి ఇసుక మీద కనుక వాటర్ పోతూ ఉంటే చనిపోతూ ఉంటుంది వాటర్ అదే కనుక రాళ్ళు ఉన్నాయనుకో రుడు రొడు అనిపోతాయి ఇంకా పెద్ద పెద్దరాళ్ళు ఉన్నాయి అనుకోండి ఏది రౌండ్స్ తిరుగుతూ వాటి మధ్య వీటి మధ్యలో కొడుకుడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు కొడు అవునా మిమిక్రీ పెట్టుకోవడం బెటర్ సరే అన్న లే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తే వస్తుండే నాకు మీరు ఎక్కడ చేశారో నాకు తెలియదు మిమ్మల్ని చూస్తే కొద్ది పొంగుతుండదు లోపలి నుంచి ఇది అవునో కాదో మా చేశాడు అంటారేమో బయటికి పోయి ఏదో నా తోచిన చేసినా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఏంటి వాళ్ళకన్నా బాగా చేశాను సరే అర్థం అర్థమవుతుంది అది మనకు వెళ్ళేటప్పుడు అంటే రాళ్ల మీద పోయేటప్పుడు కులక రాళ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక సౌండ్ రాళ్ల మీద వెళ్ళేటప్పుడు ఒక సౌండు తర్వాత జలపాతం వాటర్ ఫాల్స్ దిగుతా చూసారా అప్పుడు ఇంకొక వయ ఉంటుంది సౌండ్ ఎక్కడన్నా చూసి మరి కొన్ని కొన్ని కొండలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి మంచి మంచి కొండలు పాపనాయుడుపేటని ఆ దరిదాపుల్లో ఉన్నాయి బా అక్కడి నుంచి పడుతూ ఉంటుంది పిక్చర్స్ తీస్తూ ఉంటారు తమిళ తమిలియన్స్ అంతా అక్కడే తీస్తారు ఎక్కువ పిక్చర్ ఊయి అని పడుతున్నాయి అదొక సరకమైనటువంటి సౌండ్ వాటర్ సౌండే అది వాటర్ సౌండే కానీ ఆ సౌండ్ అయినా ఈయన చెప్పినట్టు బులుబుల సౌండ్ అయినా ఈయన ఎక్కడ అది బులుబులు మనం జలజల ఇంకోరు గలకలకలా కదా మనం ఎక్కడ పోతూ ఉందో దాన్ని బట్టింటావు నువ్వు ఎక్కడ విన్నా వాటర్లో కనుక నీకు సౌండ్ వచ్చిందంటే ఆ లక్షణము శబ్ద లక్షణం ఆకాశ లక్షణము సరేనా ఇంతకు ముందు అగ్ని చూచినప్పుడు ఉష్ణస్పర్శ కదా వేడి కదా ఇక్కడికి వచ్చేటప్పుడు స్పర్శ శీత స్పర్శ నీళ్ళు ఎప్పుడూ చల్లగానే ఉంటాయి స్వామిజీ మీరు వేణీళ్ళు పోసుకుంటానే నువ్వు నీళ్లు వేడి చేసుకుంటే వేడి నీళ్ళు అవుతాయి అంతేగాని వే నీళ్లు ఎక్కడ ఉండవు ఆడిపోతారు ఏది బద్రీనాథ్ అక్కడ ఉష్ణకుండ బద్రీనాథ్ ఆ ప్రాంతం బట్టి ఉష్ణకుండ అక్కడ వేడి వేడిగా వస్తూ ఉంటాయి అందరూలా భగవంతుని యొక్క కరుణ ఇదంతా అక్కడ అంటే ఏదైనా భగవంతుని కరుణే కదా కరుణ కాంతే ఉంది అంత ఆయన అంటే అక్కడి నుంచి వేడి వేడిగా వస్తున్నాయి మనకి ఇక్కడ భగవంతుడు అక్కడ వేడి నీళ్ళని చేశాడు అది ఒక మహిమగా చూస్తారు దాన్ని అది లోపల ఫాస్ఫరస్ కంటెంట్ ఉంది ఆ బాస్వరం నుంచి వస్తూ ఉంది కనుక వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి అర్థమవుతుంది ఇప్పుడు సో వాస్తవంగా నీళ్లకు వేడినది వేడితనం లేదు ఉష్ణం అనేటువంటిది లేదు ఇంకొక దాని లక్షణం అగ్ని లక్షణం అది అంతే ఇంకేం లేదు కనుక జలంలో స్పర్శ ఉంది వాయు లక్షణం శీతస్పర్శ తర్వాత నీళ్లు తెల్లగా కనపడుతున్నాయి కదా మనం ఇక్కడ చూసినప్పుడు గ్లాస్లో తీసుకుంటే తెల్లగా కనపడుతుండే కదా శుక్ల రూపం శుక్ల రూపం రూపం దేని లక్షణం అగ్ని లక్షణం కాబట్టి ఆకాశ లక్షణం జల జల శబ్దం నీళ్ళల్లో ఉండేటువంటి శబ్దం ఆకాశ లక్షణం ఫస్ట్ది తర్వాత శీతస్పర్శ వాయు లక్షణం శీతస్పర్శ వాయులక్షణం తర్వాత తెల్లగా ఉండడం అనేటువంటిది అగ్ని లక్షణం తర్వాత రసం మాధుర్యం ఏరితహ కాబట్టి రసం అంటే రసం అంటే రుచి నీళ్ళల్లో ఉండేది రుచి రుచి ఉంది ఓకే అవును కదా స్వామిజీ రూపం కూడా మనం అట్లా కాకుండా రూపం ఏ రూపం అంటారు ఇప్పుడు అగ్ని లాగా కాకుండా ఇప్పుడు దీనికి రూపం కూడా అంటారు ఉదాహరణకి తెల్లని రూపమే కాదు సర్కులర్గా ఉంటుంది స్క్వేర్గా ఉంటుంది వాటర్ స్క్వేర్ ఎట్లా ఉంటుంది స్క్వేర్గా ఎట్లా ఇప్పుడు మీరు చూడండి పూర్వక చెరువులు ఉండేవి ట్యాంక్స్ దాని అంతా చెరువులంతా నీళ్లు నింపేసి ఉండేవాళ్ళు కింద భూములు సాగు చేస్తూ ఉండేవాడు తూములు అంటారు వాటిల్లో ఆ తూములో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి పంటకు వాటర్ పెట్టుకోవాలనుకునే నీరు పెట్టాలన్నప్పుడు దాన్ని వదిలేస్తారు వదలగానే నీళ్ళంతా వస్తుంది ఇక్కడ సపోజ్ నువ్వు ఆ కయ్య ఏదైతే ఉందో దాన్ని చదరంగా పెట్టావు అనుకో నీళ్లు పోయిన తర్వాత నీళ్ళన్నీ చదరంగా కనపడతాయి ఒకవేళ నీ మడి రౌండ్గా పెట్టుకున్నావనుకో ఆ నీళ్లు రౌండ్గా కనపడతాయి ఒక కుండలో నీళ్లు పోసావనుకో రౌండ్గా కనపడుతుంది ఒక పాత్ర సదరంగా ఉండేటువంటి పాత్రలో పోసేవానికి చదరంగా కనపడుతుంది వాస్తవానికి నీళ్లు నీళ్లే అర్థమవుతుంది ఆ రూపం ఏదైనా రావచ్చు ఆ రూపం అలా రావడానికి కారణం ఏంటంటే దానికి ముందు చూసారు అగ్ని దాంట్లో ఉండేటువంటి రూపాన్ని ఇది అరుగు తెచ్చుకోవడం ఇది ఇతర భూతాల్లో ఉండేటువంటి గుణాన్ని తాను తెచ్చుకున్నది మరి దాని యొక్క సహజ గుణమేంటి రసహ మాధుర్యం ఈరితహ రుచి రుచి రుచి అనమాట అయిపోయింది కదా భూమౌ కడ శబ్దా స్పర్శ నీలాది రూపం మధురామ్లాదికర సురీతరగంధన్ సమ్య వివేతం క్చుషి జిహ్వా ఇప్పుడు నాలుగు అయిపోయినాయి కదా ఏక ద్వి త్రీ చతు ఇప్పుడు పంచ పంచ దగ్గరకు వచ్చేటప్పటికి భూమి కదా భూమౌ ఈ భూమి ఎందు భూమౌ సప్తమి అందు భూమౌ భూమి ఎందు కడాశబ్ద అది కడగడా శబ్దం ఇప్పుడు గోడబడింది అనుకోండి మీకు ఆ సౌండ్ వస్తుంది కడగడా కడకడా అది కటకటా కడగడా ఎట్లయినా కావచ్చు సరేనా ఏది పడ్డా కూడాను ఆ భూమిలో శబ్దం ఏదైతే ఉందో ఈవన్ ప్రతి ఏమైనా ఈ భూకంపాలు వచ్చినప్పుడు కానీ శబ్దాలు చూసారా భూమిలో ఏ విధమైనటువంటి శబ్దం వచ్చినా అది ఆ కడగడా శబ్ద ఏదైతే ఉందో అది భూమి యొక్క గుణం కాదు ఆకాశం యొక్క తర్వాత స్పర్శ వాయుది కదా కాఠిణ్యం కాబట్టి పృథ్వీ దగ్గరకు వస్తే కఠినంగా ఉంటుందా గట్టిగా ఉంటుంది కదా అది కాఠిణ్యం అది స్పర్శ కాఠిణ్యం స్పర్శ ఇషే రెండు తర్వాత మూడవది అగ్ని అగ్ని అంటే రూపం కదా నీలాదికం చిత్రరూపం నీలాదికం చిత్రరూపం కాబట్టి మనం భూమిలో చూస్తాం రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు నల్ల రేగడి నేల ఒక విధంగా ఉంటుంది ఎర్ర రేగడి నేల ఇంకో రకంగా ఉంటుంది రంగు రాళ్ళు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి రాళ్ళు ఇప్పుడు గ్రనైట్ అంటాం అది రాయి అది భూమి సంబంధించింది పృథివే అటు రాయి రూపంలో మనకు కాఠిన్యంతో కనపడతా ఉంది కానీ ఈ గ్రనైట్లో ఎన్ని రకాలైన గ్రనైట్ చూడండి బ్రౌన్ గ్రెనైట్ అంటాడు బ్రూ గ్రైట్ అంటే మామూలు రాయి అయితే ఒక రెండు రూపాయలు దొరికేది గ్రెనైట్ మళ్ళీ బాగా పాలిష్డ్ గ్రనైట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇంకా అట్టట్ల ఈవెన్ మూడు వేలు రూపాయలు ఎస్ఎఫ్టీ మనకు ఒంగోలు ఒంగోల్లో ఒంగోలు చుట్టూ కూడా గ్రనైట్ మైన్స్ ఎక్కువ అక్కడ మన కృష్ణాలయంలో మన సుందరసం కృష్ణాలయంలో స్వామి పెడస్టల్కి పియటానికి ఒక గ్రనైట్ వేశారు దాన్ని చూస్తే మనం ఆకాశంలో ఉన్నామనిపిస్తుంది అంటే అంత బ్లూ కలర్లో ఉంటుంది బంగారు చుక్కలు ఉన్నట్టుంటుంది అంటే రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు ఉంటే విధంగా ఉంటాయో ఆ విధంగా కనపడుతుంది అది నేను అడిగితే వాడు నిన్న చెప్పారు రెండు వేలు మూడు అట్లా ఇప్పుడు ఒక మామూలు స్టోన్ ఒక రకంగా ఉంటుంది మార్బుల్ ఒక రకంగా ఉంటుంది అదే లో మకరానా మార్బుల్ ఎంకా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ కాదు మన ఇటాలియన్ మార్బుల్ కనుకైతే ఆస్ట్రేలియాలో ఒక టైప్లో ఉంటుంది ఇటాలియన్ మార్బుల్ అంటే పాలు చూసినట్టే ఉంటుంది గ్రాయిలా కనపడదు మనకు నాలుగు వేలు నాలుగు వేల ఒక అడుగు అంతా ఇటాలియన్ మార్బుల్ కదా చూడండి ఎట్లా ఉండాలి చూస్తారా చిత్రవర్ణం రకరకాలు నీలాదికం చిత్రవర్ణం ఇవన్నీ కూడాను ఈ రంగురాళ్ళు ఇవంతా కూడా మనకు కనపడతా ఉన్నాయి అందులో ఈ రూపాలన్నీ దేనికి సంబంధించినవి అగ్నికి సంబంధించినవి మధురామ్లాది కోరస అట్లాగే వాటి రుచి కూడా ఉంది కొత్త కదా ఇప్పుడు మట్టి ఒక రుచి కదా ఆయన తెలియదు రాకపోతే ఎందుకు ఉంటాడా ఆ రుచి జలానికి సంబంధించింది సరేనా ఇవన్నీ ఈ ఈ ఐదవ శ్లోకంలో ఏవైతే నాలుగు గుణాలున్నావో అవి పరభూత గుణాలు పృథివికి పరభూత గుణాలు క్లియరా ఏదైనా శబ్దం స్పర్శ రూపం రసం అక్కడికి ఇంకా గంధం యొక్క సహజ గుణం ఏంటి స్పెషల్ ఫీచర్ ఏంటి దానికి అది మన పృథివికి అంటే గంధం కదా గంధౌ ద్వౌద్వ్ రెండు ద్వౌ అంటే రెండు సురభీతర గంధౌ ఇది మాట్లాడడం ఎట్లా అనేది మహాత్ములు చూసి నేర్చుకోవాలి ఏం ప్రయోగం చూడండి ఫస్ట్ లైన్ ఈ వీళ్ళు ఉంటారు చూసారా ఈ అసెంబ్లీలలో పార్లమెంట్లలో వాళ్ళని గుచ్చని పెట్టి ఇట్లాంటివన్నీ చెప్పాలి ఏ మాటలు మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడకూడదు మాట్లాడకూడని మాటను కూడా ఎంత అందంగా మాట్లాడాలి ఎందుకంటే పశువుకి లేదు కదా భగవంతుడు మాట్లాడే శక్తి మనిషికి ఇచ్చాడు కదా ఎంత అందంగా మాట్లాడచ్చు సురభి సురభి అంతే సురభి అంటేనాయన సుగంధము సౌరభంలో నుంచి న్ సౌరభం అంటాం కదా సుర్రభి అది సౌరభం సురభి అంటే సుగంధం ఫ్రాగరెన్స్ పర్ఫ్యూమ్ స్వీట్ ఫ్రాగరెన్స్ సుగంధం సుగంధం సురభి సరేనా సుగంధం వాసన కదా సుగంధం కాకుండా ఇంకేం వాసన ఉంటాయి అదిగో అది అనలేకనా ఇతర గంధం ఇతర అది బ్యూటే మాట్లాడేటప్పుడు అయ్యా సుగంధము చూసారా సువాసన ఇతర వాసనలు ఇతర ఇతర సురభి ఇతర సురభి సుగంధం సువాసన ఇతర అన్యం అన్యమంటే ఇంకేముంది సువాసన కానిది దుర్వాసన సుగంధం కానిది దుర్గంధం ఆ దుర్గంధం అనగానే వినగానే ఎట్టుంటుంది మన ముఖం అందువల్ల ఇతర అది బ్యూటీ అంటే మాట్లాడగలిగినంత వరకు ఒక సౌజన్యంతో ఉండాలా ఏది మాట్లాడినా కూడాను ఒక సౌజన్యంతో ఉండాలా చల్లగా గాలివిచ్చినట్టుగా ఉండాలా మంట మండినట్టుగా ఉండకూడదు అవి కూడా అన్ని కూడాను ఒక పువ్వుల్లాగా ఉండాలా రాళ్లతో కొట్టినట్టు ఉండకూడదు పువ్వులతో కొట్టినట్టు ఉండాల కొట్టినా కూడాను అంత చక్కగా మాట్లాడడం అనేటువంటిది ఇది సురభి ఇతర గంధవు కాబట్టి సుగంధము వేరే ఇతర గ్రంథాలు ఏదైతే ఉందో ఇవి ద్వౌ ఏ రెండు అంటే సుగంధము దుర్గంధం రెండు కదా గుణాహ దేంట్లో పృథివీ ఈ పృ పృథివీలో వాసన అనేటువంటిది దాని సహజ లక్షణం అని మన గంధం అనేటువంటిది దాని సహజ లక్షణం ఆ గ్రంథంలో సుగంధము అన్యము అంతే ఇంకేం లేదు ఈ రెండు ఏవైతే ఉన్నాయో సుగంధ దుర్గంధాలు రెండు కూడాను సువాసన దుర్వాసన ఈ రెండు కూడాను దాని లక్షణం మిగతా అన్ని కూడాను ఏదైతే ఐదవ శ్లోకంలో భూమ ఒక ఆ దగ్గర నుంచి తీసుకున్నాడు ఆ ఐదవ శ్లోకంలో ఉన్నవన్నీ కూడాను పరభూత గుణాలు ఇది తన సహజ గుణము కదా కాబట్టి ఇప్పటికీ ఐదు భూతాల్లో ఐదు గుణాలు ఎట్టెట్లా ఉన్నాయో వాటిని చక్కగా మనం తెలుసుకోవడం జరిగింది కదా వివేచిత సమ్యక్ చక్కగా బ్యూటిఫులి వివేచిత అని ఆయనే చెప్తున్నాడు అది ఎందుకంటే శాస్త్రం కదా సత్యం కదా కాబట్టి నాయన ఈ శబ్దస్పర్శ రూపరస గ్రంథాదులు గుణాలు ఏవైతే ఉన్నాయో రుతువైపు తేజ వాయురాకాశాలు అనే భూతాలు ఏవైతే ఉన్నాయో వాటి భూతాలు ఈ గుణాలు దేంట్లో ఏదేది ఎంతెంత ఉంది ఎలా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడాను సమ్యక్ ఇంతకుముందు మనకు ఊరికే తెలుసు కానీ ఇప్పుడు సౌండ్ కూడా ఇప్పుడు రేపు మీకు ఎక్కడైనా చల్లగా గాలిలు వీస్తూ వర్షం పడి అట్లా కూర్చొని ఉన్నారనుకోండి గాలి వీచినప్పుడు హాయిగా ఉంటుంది ఓహో ఇది వాయుగుణం అనుకుంటారు ఆ తర్వాత సని వచ్చిందనుకో ఓహో ఇది కార్యాన్యమయే కదా ఆకాశ లక్షణం కదా ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది తతాల దగ్గర ఉంటావు నువ్వు పోయి ఇంత ఇంకేం లేదు ఏది చూసినా ఒక శబ్దం ఒక స్పర్శ ఒక రూపం ఒక రసం ఒక గంధం ఇప్పుడు కాదు ఇంకా పోతుంది అనలైజ్ చేస్తూ ఉండడు కాబట్టి పంచభూత వివేకం కూడా జరిగిన తరువాత చక్కగా ఇవి మనకు అర్థమయిన తరువాత అనలిటికల్గా అప్పుడు సతద్వైతమే ఉంటది కానీ రెండవది ఉండేందుకు అవకాశమే లేదు క్లియరా ఇప్పుడు శ్రోత్రము త్వక్ చుషీ శ్రోత్రం చెవి త్వక్ చర్మము చక్షుషి నేత్రములు నేత్రద్వయం అదే రెండు కళ్ళు కనుక జిహ్వా నాలుక ఘ్రాణం ముక్కు చ ఇంద్రియ పంచకం ఇవన్నీ కూడాను పంచ జ్ఞానేంద్రియాలు ఇంద్రియ పంచకం అంటే పంచ జ్ఞానేంద్రియాలు నెక్స్ట్ కర్ణాదిగోళకస్ శబ్దాం క్రమాత్ సౌక్ష్మ్యా పాయోధావే బర్ముఖం ఇప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాలు కదా ఇప్పటి వరకు వచ్చాం ఇప్పుడు ఏంటో తెలుసా అందమైన సబ్జెక్ట్ ఎక్కడుండ ఈ పంచ జ్ఞానేంద్రియాలు చెప్పండి వెరీ బ్యూటిఫుల్ టెన్ మినిట్స్ చెప్పండి ఎక్కడుండి ముక్ ఎక్కడ ఉంది ముక్కుంది ముక్కడం చేత కాకపోయినా ముక్కుంది చెవులు ఇవి జ్ఞానేంద్రియాలా మనం ఏమనుకుంటామంటే చెవి శ్రోత్రేంద్రియము అంటాం కాదు శ్రోత్రము ఇన్ఫర్మేషన్ వి రెడీ ఇది చెవి శ్రోత్రము అంతేగాని శ్రోత్రేంద్రియము కాదు ఆ ఇంద్రియాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది వినేది ఇంద్రియం చెవి గాదు వినడం కోసం చెవి ఉంది చెప్తాను నేను బాగా చాలా అందమైన సబ్జెక్ట్ కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఏవి పంచ జ్ఞానేంద్రియాలు ఓకే ఓకే ఓకే ఇవి కరణపంచకం కరణపంచకం కదా ఎక్కడున్నవి అని అనగానే ఇది చెవి ముక్కు నాలుక కళ్ళు చర్మం అంటాం కాబట్టి ఇప్పుడు వాటి వాటి లొకేషన్స్ ఎక్కడ లోకస్ స్ట్రక్చరల్ లొకేషన్స్ ఇవి ఎందుకో తెలుసా జ్ఞానేంద్రియాలు ఒక్కసారి మళ్ళీ నేను ఫస్ట్ చాప్టర్కి వెళ్తున్నా తత్వవేక ప్రకరణానికి దేని నుండి వచ్చాయి చెప్పండి అది సూక్ష్మ పంచభూతాలు కదా స్థూలం గట్టదారు సైనిక సెటిల్ ఎలిమెంట్స్ అవి జ్ఞానేంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయనాయన మీకు తన్మాత్రల నుంచి కదా వచ్చాయి అంటున్నాను పంచీకరణం జరగక ముందు కదా అపంచీకృత పంచమహాభూతీ కదా పంచీకరణం జరగక ముందు కదా వచ్చింది అందుకనే చెప్పింది ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు కట్ ట పడిపోవాలా ఊరికే స్వామీజీ తెలిసి ఉపయోగం లేదు హోంవర్క్ ఈ రోజు నుంచి అయితే ఇంకా బాగా జరగాలి ఇంకా హోంవర్క్ అర్థమవుతుంది కాబట్టి అపంచీకృతంగా వచ్చింది ఏది జ్ఞానేంద్రియాలన్నీ మరి పంచీకరణ జరగక ముందు అపంచీకృతంగా వచ్చినప్పుడు అవి స్థూలభూతాలా సూక్ష్మభూతాలా సూక్ష్మభూతాలు మరి సూక్ష్మభూతాలు నీకు స్థూలంగా ఎట్లా అందుతాయే అది జ్ఞానేంద్రియాలు కాబట్టి జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నావో అది వేరే విషయం అది సూక్ష్మ శరీరానికి సంబంధించింది చెవి స్తూలం ముక్కు స్థూలం పంచీకృతమైన తర్వాత వచ్చింది అది పంచీకరణం చెందిన తరువాత మనకి దేహం వచ్చింది దేహం వచ్చినప్పుడు ఈ దేహంలో ఇవన్నీ ఉన్నాయి కాదనడం కానీ ఇంద్రియాలు ఉండేది ఇక్కడ కాదు సూక్ష్మ శరీరంలో ఉంది ఈ స్థూలం ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఇది కాలిపోతుంది శ్మశానంలో తీసుకెళ్ళి దగ్ధం చేస్తాం కానీ సూక్ష్మ శరీరం ట్రావెల్ అవుతుంది తర్వాత జన్మకపోయేది సూక్ష్మ శరీరమే ఇంకొక దేహంలో ప్రవేశించేది సూక్ష్మ శరీరం ఇవన్నీ మీకు చెప్పాను కాబట్టి అది సూక్ష్మం గనక ఇవి కాదు కానీ అది వర్క్ సూక్ష్మం వర్క్ స్థూలం ఉండాలి కదా అందువల్ల ఎక్కడెక్కడి నుంచి వర్క్ చేస్తూ ఉండాలి అవి వాటి లొకేషన్స్ ఏంటి లోకస్ ఎక్కడా స్ట్రక్చరల్ లొకేషన్స్ ఏంటి స్ట్రక్చరల్ లొకేషన్స్ టెక్నికల్గా వాడుతున్న పాదం ఆ స్ట్రక్చరల్ లొకేషన్స్ ఎక్కడా అని అంటే ఇదిగో కర్ణాది గోళకస్త కర్ణాది చెవి మొదలైన ఎందుకు చెవితో ఎత్తుకున్నాడు చెప్పండి శబ్ద మొదటిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏక ద్వి త్రి చతు పంచ అదే లైన్ లో వస్తున్నాడు క్రమాత్ అంటున్నాడు కదా కాబట్టి కర్ణాది గోళకస్థం చెవి మొదలైనటువంటి గోళకాలు ఇవి లోకస్ కదా ఆది అన్నాడు కనుక మిగతా నాలుగు కూడా వచ్చేస్తాయి క్రమాత్ రెస్పెక్టివ్లీ వరుసగా వస్తాయి అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము వరుసగా వస్తాయి క్రమాత్ ఏమేమి గ్రహిస్తాయండి ఇవి శబ్దాది కర్ణాది శబ్దాది శ్రోత్రాది ఇంద్రియాలు శబ్దాది విషయాలు క్రమాత్ వర్సకు వస్తున్నాయి కాని అవి ఉన్నట్టుగా మనకి ఎట్లా తెలుసు సౌక్ష్మ్యాత్ సౌక్ష్మ్యాత్ అవి సూక్ష్మం ఏవి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు సూ ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు జ్ఞానేంద్రియాలు వేరే జ్ఞానేంద్రియాలు ఉండేటువంటి స్థానాలు వేరే లొకేషన్స్ వేరే చెప్తాను మీకు ఇంకేం డౌట్ రాదులే అందువల్ల గోళక స్థం ఆయా గోళాల్లో ఆయా స్థానాల్లో గోళాలంటే స్థానాలు అది స్థాన విశేషం ఉన్నాయి ఇంకేం లేదు ఆయా స్థానాల్లో నుంచి అవి ఆపరేట్ అవుతూ ఉన్నాయి బాగా చూడండి సౌక్ష్మ్యాత్ అది సూక్ష్మానికి సంబంధించింది గనక సూక్ష్మ శరీరానికి సంబంధించింది గనక అవి ఉన్నవని ఎట్లా తెలుసుకోవాలి అంటే కార్యానుమేయం అదే మళ్ళీ కార్యాను ఎప్పుడైతే శబ్దము వినపడతా ఉందో అర్థమైందే ఎప్పుడైతే నీకు స్పర్శ తెలుస్తూ ఉందో ఎప్పుడైతే వాసన నీకు తెలుస్తూ ఉందో వాటికి సంబంధించి ఇప్పుడు మూడు శ్లోకాలు చూసుకుంటూ వచ్చాం కనుక అవి నీకో తెలుస్తూ ఉన్నాయి కాబట్టి రుచి తెలుస్తూ ఉంది నాకు రసనేంద్రియం ఉండాలి రసనేంద్రియం ఏది నాలుక నిన్న కాలిపోయినప్పుడు నాలుగు రుచి తెలియలేదు ఎందువల్ల గోళకం ఉంది ఇంద్రియం ఆబ్సెంట్ కొందరు ఇలా చూస్తూ ఉంటారు పక్కన వాడు పట్టుకొని పట్టుకుపోతాడు వాడిని అక్కడ కూర్చొని పెట్టేసి వాడు లోపలికి వెళ్తాడు వీడాడు కూర్చుంటే చూస్తా మనం మనల్ని చూస్తున్నాడు అనుకుంటాం కానీ ఈజ్ బ్లైండ్ కనపడదు కానీ కన్నుంది కదా చెచ్చు ఉంది ఇదే గనక చెచ్చువే గనక ఇంద్రియమయ్యేటట్లయితే కళ్ళు ఉండే కనుక వాడు చూడాలి గోళక ఉంది సెన్స్ ఆబ్సెంట్ సెన్స్ ఆర్గన్స్లో సెన్స్ ఆబ్సెంట్ అందువల్ల కన్ను ఉండిన వాడు చూడలేడు అందువల్ల నిన్న కాఫీ తాగుతూ ఉంటే నాలుగు కరిగిపోతేనే మనకు నాలుగు ఉంది కానీ రుచి చూడలేదు అప్పుడు మనకు అనిపిస్తూ ఉంది ఓహో ఇంద్రియం యాబ్సెంట్ గోళకం ప్రజెంట్ అర్థవుతుంది ఇప్పుడు మీకు క్లియర్గా కాబట్టి గోళకము బాగున్నా అదే గోళకము బాగున్న ఇంద్రియం గనక యాబ్సెంట్ అయ్యిందంటే గోళకం పనిచేయదు అది బాగుందా లేదా అనేది వేరే విషయం చూడడానికి బాగుంది కన్ను కానీ అది చూడలేకపోతా ఉంది ఎందుకని ఇంద్రియం మిస్ అయింది అది కాబట్టి ఆ ఇంద్రియము కంటి మీద దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కన్ను చూడగలుగుతా ఉంది అది గోళకస్తం అది గోళకస్తం సతీ ఆ గోళకంలో ఉంటూ ఆ స్థానంలో ఉంటూ కర్ణాది గోళకస్తం సతీ శబ్దాది గ్రాహం అది శబ్దాది క్రమాత్ గ్రాహకం సరేనా వరుసగా ముక్కులో ఉండే వాసన్ని చెవిలో ఉండే శబ్దాన్ని ముక్కు తర్వాత నాలుగు మీద ఉండే రుచిని చర్మం మీద ఉండే స్పర్శని చెవిలో శబ్దం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండిన ఇవి ఇంద్రియాలు కాదు ఇంద్రియాలు పనిచేసేటువంటి స్థానాలు లోక క్లియర్ కారణం ఒకటే సౌక్ష్మ్యాత్ అది కారణం సౌక్ష్మ్యాత్ ఇవన్నీ కూడాను సూక్ష్మభూతేభ్య జాతాని ఏవి ఇంద్రియాలు సూక్ష్మభూతేభ్య జాతాని సూక్ష్మభూతాల నుంచి పుట్టినవి గనక స్థూలంగా ఉండేందుకు అవకాశం లేదు మరి వాటిని ఎట్లా అంటే కార్యానుమేయం అది కాబట్టి ఆ కార్యం ఉంది చూసారా కాబట్టి శబ్దం అనేది వినపడుతూ ఉంది కనుక చెవిలో ఇది వినపడుతూ ఉంది గనక ఆకాశం అట్టబోతాం అది అనమాట శబ్దలక్షణం ఏంటి అని అట్లా వెళ్తాం వినేది ఉంది మన దగ్గర అందువల్ల శ్రోత్రస్య శ్రోత్రం మనసు అది ప్రాణస్య ప్రాణ అన్న ఇదే ఉద్దేశం అంటే ఇదే శ్రోత్రం కాదు ఇంద్రియం వేరుగా ఉంది అది ఉండే స్థానము ఇదిగా ఉంది ఈ స్థానంలోకి అది ఎంటర్ అయినప్పుడు మాత్రమే మనకు అది పనిచేస్తూ ఉంది లేక స్థానం బాగున్నా కూడాను ఆ సెన్సార్గన్స్ కనుక అబ్సెంట్ అయినాయంటే తెలిసేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి వాటిని డైరెక్ట్గా నువ్వు తెలుసుకోలేవు బికాస్ దే ఆర్ సెటిల్ సూక్ష్మభూతాలు సౌక్ష్మ్యాత్ అవి సూక్ష్మభూతాలు కనుక సూక్ష్మభూతే జాతాన్ని సూక్ష్మభూతాల నుంచి పుట్టినవి గనక వాటిని తెలుసుకునేట అవకాశం లేదు కదా అందువల్ల కార్యానుమేయ ఏదైనట్లాగే ఆయన తెలిసేది ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి వచ్చావు ఒక చెట్టు ఉంది మీ ఇంట్లో సరేనా ఆ చెట్టుని ఛేదించి దట్ ఇస్ కాల్డ్ ఛేదన క్రియ ఛేదించి ఉండరు చూసినప్పుడు ఇది ఎట్లా ఛేదించి ఉన్నారు అని చూస్తే ఆ నరకడ ఉంటుంది చూసారా దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఈక్వల్గా నరికాడనుకోండి అప్పుడు ఇదేమైనా రంపంతో కోసాడ అనుకుంటావు నువ్వు ఇంకొక విధంగా కట్లయింది అనుకోండి ఓహో ఇదేదో ఖడ్గంగా ఉంది అనుకుంటావు ఇట్లా చెక్కుతూ ఉన్నాడు అనుకోండి ఇట్లా అప్పుడు నీకు గొడల జ్ఞాపకం వస్తుంది కాబట్టి ఆ క్రియ అలా ఛేదిస్తూ ఉన్నప్పుడు కట్ చేయంగా అక్కడ కన్న ఖండన క్రియ కాకుండా ఛేదన క్రియ అయినప్పుడు ఛేదన క్రియను చూడగానే నీకు గొడ్డలు ఎట్లాగైతే జ్ఞాపకం వస్తూ కార్యానుమేయ గొడ్డలు ఇక్కడ లేకపోయినా నేను ఊర్లో లేను నేను వచ్చినప్పటికి ఈ చెట్టుని ఈ విధంగా ఛేదించారు ఇక్కడ ఛేదన క్రియ తెలుస్తూ ఉంది కనుక ఇది గొడ్డలతోనే జరిగి ఉండాలని గొడ్డలను నువ్వు ఊహిస్తావు కదా ఎట్లా ఛేదించి ఉంటారు దీన్ని అది వా ఇది బట్టి ఇది గొడ్డలతో అని ఎట్లాగైతే ఊహిస్తావు ఇది కార్యానుమేయ అంటే కార్యం ఇక్కడ కనపడతా ఉంది దీని కారణాన్ని నువ్వు ఊహించగలుగుతూ ఉంటావు అది కార్యానుమేయ అట్లాగే ఇవి తెలుస్తాయి ఇప్పుడు ఇవి ప్రాయో దావేత్ బహిర్ముఖం ప్రాయ సహజంగా ఆయన ప్రాయ అంటే సహజంగా ధావేత్ పరిగెత్తుతూ ఉంటాయి దే రన్ ఎక్కడికి పరిగెత్తుతాయండి బహిర్ముఖం ఎక్స్ట్రా వర్ట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు బహిర్ముఖంగా పరిగెత్తుతూ ఉంటాయి బాహ్యానికి పరిగెత్తుతూ ఉంటాయి ఏవి ఇంద్రియ బాహ్యానికి పరిగెత్తుతూ ఉంటాయి ఎందుకు బాహ్యానికి పరిగెత్తాయండి ఇంద్రియాలు బాష్యానికి బరిగతాయి మన తెలుసు ఎందుకు పరిగెత్తా ఉన్నాయి చెప్పండి ఏమి ఇంద్రియాలు ఇవి జ్ఞానేంద్రియాలు ఇంకా మనం కర్మేంద్రియాలకు రాలా వస్తాయి ఏవి టుమారో నెక్స్ట్ క్లాస్ జ్ఞానేంద్రియాలు కదా జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నప్పుడే అవి జ్ఞానాన్ని పొందేటివి కదా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే ఆచరించేవి జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని పొందేవి ఏ జ్ఞానాన్ని పొందుతాయి విషయ జ్ఞానాన్ని పొందుతాయి విషయాలు ఎక్కడున్నాయి అందుకని బాగా అయిన పోంపుల్ రీజన్ విషయాలు ఎప్పుడైతే బాహ్యంలో ఉన్నాయో ఇవి విషయాలకు సంబంధించిన విషయ జ్ఞానాన్ని పొందేవి జ్ఞానేంద్రియాలు కనుక విషయాలు బాహ్యంలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సహజ అది ప్రాయ ప్రాయో అంటే ప్రాయ సహజంగా సాధారణంగా నాచురలీ అది కరెక్ట్గా నాచురలీ సహజంగా తావేత్ బహిర్ముఖం బహిర్ముఖంగా పరిగెత్తుకుంటూ పోతాయి అందుకని బాహ్యాన్ని పరిగెత్తేది పరాచికాని వ్యున స్వయం భూ విన్నారు ఇదే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ పరాంచి కానీ కాని కాని ఇంద్రియాణి కానీ కాదు జ్ఞానేంద్రియాణి కాని పరాంచి కానీ పరాంచి పరాక్ అంచంతి గచ్చంతి పరాక్ అంచంతి అంటే గచ్చంతి పోతున్నాయి ఎక్కడికి బాహ్యానికి పరిగెత్తుతూ ఉన్నాయి అన్నాడు పరాంచి కాని కఠోపనిషత్తులో నచ్చకేతుడికి యమధర్మరాజు ఎంత బ్యూటిఫుల్తోండి పరాంచి పరాకు అంచంతి గచ్చంతి బాహ్యానికి పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాయి ఇంద్రియాలన్నీ కూడాను ఎక్కడ ఏది కనపడినా చూడాలనిపిస్తుంది ఇప్పుడు మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ గుంపుగా పది మంది చేరుంటే ఆగి స్కూటర్ దిగి అడిగిపోయి ఏం జరుగుతుంది నీకెందుకు అనవసరం కదా లే అవి పరిగెత్తాయి అట్లా బయటికి పోయి తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎప్పుడు లేకుండా కొత్తగా బోర్డు పెట్టి అక్కడ హోటల్ అన్నారనుకోండి దాంట్లో పోతాడు ఇప్పుడు తిండి తిని వచ్చిండడు కొంపలో టిఫిన్ చేసి దాంట్లో దూరతాడు మళ్ళీ ఎందుకంటే ఎప్పుడు లేదు ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయో చూస్తామని ఏమేమి ఉన్నాయో చూసి వస్తాడా చూస్తామనుకునేది కళ్ళు ఆ తర్వాత నాలుగు ఊరికి ఉంటుంది కాళ్ళను కూర్చోమంటుంది అది పరాంచి విషయాల మీదకే ఉంది కనుక అంచంతి గచ్చంతి పరాంచరాంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఇంద్రియాలు వ్యత్రణ స్వయం భూ స్వయం బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వీటిని సృష్టించాడు ఎట్లా సృష్టించాడు తెలుసా పరాంచి బయటికి వెళ్ళేటట్టుగానే సృష్టించాడు ఇంద్రియాలని పెట్టడమే ఎవరు అసలాయనే అది నాలుగు ముఖాలు పెట్టుకొని మనకు యూట్యూబ్ ముఖం లేకుండా చేశాడు ఎందుకంటే యూట్యూబ్ బయటకు పోవడమే లోపలికి ప్రశ్నే లేదు అంతర్ముఖం లేదు అది ముఖం లేదు అంత ముఖం కారణం సృష్టించడమే అట్లుంది పరాక్ పచ్చతి పచ్చంతి ఎప్పుడైతే పరాంచి కాని పరాంచి గచ్చంతి బయట పరిగెత్తు ఉండే కాని ఇంద్రియాని దానికి కారణం స్వయంభూమి ఆ విధంగా తయారు చేశాడు తస్మాత్ ఇదో తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మం నాయన నచ్చికేత తస్మాత్ దేర్ ఈ కారణంగా ఆయన సృష్టించడమే బహిర్ముఖంగా సృష్టించాడు గనక ఇవి బయటికి పోతా ఉన్నాయే గానీ లోపలికి రావడం లేదు నా అంతరాత్మం లోపల చూడలేకపోతా ఉన్నాయి కానీ కశ్చిత్ ప్రత్యాత్మానమైత్ కచ్చిత్ ధీర కహ ధీరహ అదకర్థం ఖచ్చిత ధీరహిత్ ఒకనొక ధీరహీర పురుష వివేకి ఎవరికైతే జ్ఞానం ఉందో వివేకం ఉందో డిస్క్రిమినేషన్ ఉందో పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆవిడ ఖచ్చితీర అటువంటి ధీర పురుషుడు ఏం చేస్తాడో తెలుసా ఆ బాహ్యానికి పోయేటువంటి పరుగులెత్తుకుంటూ పోయేటువంటి ధావేత్ బహిర్ముఖం ఆ ఇంద్రియాలని ఒక్కసారి ఆవృతక్షు ఆ బయటికి పోయే వాటిని వెనుదిప్పుతాడు అంతర్ముఖం చేస్తాడు ఎందుకని ప్రత్యగాత్మానైత్ ప్రత్యగా లోపల శోభించేటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దానిని ఐక్షత్ ఇది ఛాందసం భాష ఐక్షత్ అంటే ఫాస్టన్స్ చూచను ఇక్కడ చూస్తాడు అని అర్థం అంటే ఇది ఎందుకన్నాడంటే వేదంలో కదా ఆల్రెడీ ద్రష్ట సత్యద్రష్ట అని చెప్పడం కోసంగా గర్భ విధంగా వాడడం జరిగింది ఐషత్ ఆవృత చచ్చుహు చూచారా భాష్యానికి పోవాలి కదా కళ్ళు బాహ్యానికి కదా వీడు అట్లా కాదు ఆవృతచచ్చుహు భాక్ష్యానికి పోయే దృష్టిని తిప్పుతాడు తిప్పి అంతర్ముఖంగా వస్తాడు కారణం ఏంటంటే ఎందుకని తిప్పుతాడు అమృతత్వం నచికేత అమృతత్వం అమరణ ధర్మం అంటే చావు లేకుండా ఉండే స్థితిని అమృతత్వం మృతం లేనిది అమరణ ధర్మ ఆ చావు లేనిటువంటి స్థితిని కోరుకుంటూ ఉండాడు గనక ఇచ్చన్ చావు లేని స్థితి ఏంటి పుట్టుకలేని స్థితి చావు పుట్టుకలేని స్థితి ఏంటి మోక్ష కోరుకుంటూ ఉండాడు గనక స్వయంభూ పర బ్రహ్మదేవుడు బాహ్యానికి దృష్టి పెట్టినా కూడాను ఆవృత చక్షు దాన్ని అంతర్ముఖం చేసుకొని కచ్చధీర ఎవడో ఒకడు వివేకి ఒక ధీర పురుషుడు మాత్రమే అట్లా తిప్పుకోగలుగుతున్నాడు నాయన ఒకడు తిప్పుకున్నప్పుడు ఇంకొకటి కూడా తిప్పుకోవచ్చు కదా తిప్పుకోలేడా అది అంటే భాష్యానికే ఇంద్రియాలను పెట్టున్నా అవి ఆ విధంగా పరిగెత్తుతూ ఉండినా నీవు గనక ప్రయత్నం చేస్తే మాత్రం అంతర్ముఖం చేసుకోగలవు వన్ మినిట్ కదాచిత్ కర్ణే ూయతే శబ్ర ప్రాణవాయరాగ్న జల పాన్న భక్షణే వ్యజ్యే హ్యాంతరాస్పర్శా మేళనేాంతరం తమ ఉద్గారీర రసగంధేత్ ంతర్గ్రహం గ్రహ్రహ గ్రహ గ్రహించడం లేదు అంతా కలిసి వన్ మినిట్ ఇప్పుడు బహిర్ముఖం చేశాడు కదా కాబట్టి ఇంద్రియాలు ధావేతు ఏది సహజంగానే ధావేతు బహిర్ముఖం బహిర్ముఖం పోతున్నాయి కానీ వాటిని అంతర్ముఖం కూడా చేసుకోవచ్చు చూడండి సాధకుడు దిప్పుతున్నాడు ఎట్లాగంటే కదాత్ ఇప్పుడు చూడండి తమాషా కదాచిత్ ఒక్కొక్కసారి కర్ణే పిహితే సతి లేదా అర్థం చెప్పేస్తాను మీకు అర్థం ఇప్పుడు చిన్నది సింపుల్ కర్ణే ఇది చెవుల్ని కర్ణే పిహితే గట్టిగా కనుక నొక్కితే సతి రెండు చెవులు కనుక మూసేస్తే అర్థం కదాచిత్ ఒకప్పుడు మీరు ట్రై చేయండి ఇక్కడ అది లే ఉన్నాడు ఇక్కడ కూడా చేయిస్తాను పోనీ ఏమైంది లెటెడ్ బి ఎ లాబొరేటరీ ఆల్రెడీ ఇట్ ఇస్ అ ల్యాబొరేటరీ కదాచిత్ చెప్తా ఇప్పుడు మూసేస్తే చెప్పేది ఎందు నేను చెప్పినప్పుడు మూస అది భయం మీరు మూయకూడదు కాదు కరణే పిహితే సతి అది ఎప్పుడైతే చెవులు మూసేస్తామో శ్రూయతే ఆంతర శబ్ద ఇప్పుడు ఇలా మూసామనుకున్నా ఆయన గట్టిగా ఉండండి చెప్తా మళ్ళీ మూసుకుంటారు గట్టిగా మూసాం కదా లోపల నుంచి శబ్దాలు వినపడతాయి నేను నాకేమి చెప్తా అని శబ్దం వినపడతా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే కాదు మళ్ళీ బంగాళాగుంపు తినేస్తే బాగా గుడగడ బడబడబడ అది కూడా వినబడుతుంది మనకు లోపల గుడి గుడి కూడా వినపడతలా వినపడదా ప్రాణవాయువు గ్యాస్ లోపల గ్యాస్ సౌండ్ వినపడదా ఇదే మగాళ్ళకు ఆడవాళ్ళకి తేడా లోపల గర్భవతిగా ఉంటే పిల్లాడు తిరుగుతుంటాడు ఆవిడికి వాడి ఏదో ఆడి చలనం ఉంటుంది అట్లా ఇట్లా అని మగవాళ్ళకున్న గ్యాస్ తిరుగుతుంది ఇంకేమో అదొక్కడే తేడా పొట్టంత ఒకటే కనుక కర్మ ఆ కానీ ఏంటండి శ్రూయతే అంతరా శబ్ద ప్రాణవాయువు లోపల గ్యాస్ శబ్దం వినపడతా ఉంటుంది మనకు గుడి గుడు గుడు గుడుగుడ ఒక్కోసారి అది బయటికి గుడొస్తుంది రేపు చెప్తాను అది కూడా జఠరాగ్నౌ చూసారా లోపల ఇప్పుడు జడపానే అన్నభక్షనే మనం నీళ్లు తాతాం కదా లోపలి నుంచి సౌండ్ వినపడతాయి గడగడ గొడగడని నీళ్లు తాగినప్పుడు ఎక్కువ నీళ్లు తాగేసి ఒక్కోసారి ఖాళీ ఉంటుంది అప్పుడు లోపల నీళ్లు తాగిన తర్వాత మీకు గుడగడది అది శబ్దమే అది లోపల శబ్దం లోపల శబ్దాన్ని క్యాచ్ చేస్తుందా లేదా అంటాడు ఈయన శబ్దాలు క్యాచ్ చేయడమే కాదు లోపలికి క్యాచ్ చేస్తుందా లేదా ఏనాయన చేస్తుంది కదా ఇంకేనండి చెప్పేది వ్యజంతే అంతరా స్పర్శ అట్లాగే స్పర్శలు కూడా ఉన్నాయంటాడు మేలనేచ అంతర తమహ అది రూపాలు కూడా ఉన్నాయి ఎట్లా ఇవ్వు మీలన్నీ మీలన్నీ ఇప్పుడు నీడు తాగుతార ఫస్ట్ ఇది తర్వాత వస్తాను ఇప్పుడు నీడు తాగేటప్పుడు మనకు అన్నం తినేటప్పుడు లోపల స్పర్శలు తెలుస్తున్నాయి అంటాడు అన్నం తినేసి ఎందుకంటే కారం అట్లా నాకు లోపల మంటతా ఉంది అంటాడు తెలుసుకుంటున్నాడు లేదు ఇది అదే బాగా ఎండలు ఎక్కువగా ఉండే ఒక గ్లాసు మజ్జిగ తాగను అన్నయ్య ఎందుకని లోపల చల్లగా ఉంటుందని ఎవరు తెలిసేది ఇచ్చిన ఆవిడికే ఇవిడికే తాగేవాడి తెలుస్తుంది అని ఆవిడ తెలుసు ఏదో తాగి చల్లగా ఉందమ్మా అంటాడు అప్పుడు ఇంకొక ఆయన వేడిగా ఉంటుంది ఇంటి యజమానికి వచ్చిన వాడికి అంతా మాయా సంస్థ కాబట్టి మనం చల్ల బాగా తెలుస్తుంది ఇంకా చెప్తాను నేను ఒక్కోసారి ఉండరా ఆత్మగత మనిషి ఉప్మాడు పెడితే ఒక స్పూన్ ఒకటి ఏడుపు ఆ స్పూన్తో తీసుకుంటాడు అదే కనుక చేతితో తీసుకుంటే ఇక్కడే వేడి తెలిసిపోద్ది అందులో స్పూన్తో తీసుకొని నాలుగు కలిపోద్ది వెంటనే ఏం చేస్తాడు తెలుసా అది నాలుక అది డేంజరస్ అది ఏం చేస్తాడు లోపలి దోశ నాకెందుక ఈ కాలడమా ఇతను తీసుకెళ్ళి దాని మీద వేస్తే అది ఉంటుంది ఓకే మీరు చూడండి బాగా మీరు చేసే పని నేను చెప్తున్నా అందుకనే మీరు నవ్వుతున్నారని నేను భావిస్తున్నా ఇప్పుడు ఎప్పుడైతే మనకు బాగా కలిపోతుంది నాలుక వెంటనే ఏం చేస్తుంది నాలుక ఇట్లన్నా పోయాలా అట్లన్నా చూయాల ఇట్లా వేయడానికి అదేమో త్యాగే అది ఎవరో కాదు మన నాలుకే అందుకని ఏం చేస్తుందంటే కాలితే కాలింద మీరు చూడండి తమాషా పొట్టంతా వేడి పొట్టంతా వేడిగా ఉంటుంది అప్పుడు వెంటనే ఉండలే ఆవిడ నీళ్లు పెట్టద్దు ఈ కాలడానికి ఎన్నిసార్లు చెప్పిన నా కార్పెట్ కాలిపోతుంది ముందు నీడు పెట్టుకోదా నిప్పులు పోయా ఆవిడ తేవడానికి పోయిన ఈ చెట్లు తిని రాదు అక్కడి నుంచి వేడైనా వేడెక్కేది ఎందుకంటే చల్లబడ్డానికి ఇప్పుడు ఆవిడ వచ్చేటప్పటికి కొద్దిగా ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు కొన్ని పోయి ఉంటాయి వాటితో మిక్స్ అయ్యి శాంతిస్తుంది మన జీవితంలో ఎంత అలజడి ఉన్నా సత్సంగంలో పోయి కొందరితో కలిసి శాంతించినట్టుగా ఆ లోపల ఆల్రెడీ కొన్ని ఉంటాయి గనక ఇది పోయే వేడి లోపల మాత్రం ఆ వేడి చలదనో తెలుస్తుంది అది రజంతే అంతరాహ స్పర్శాహ చూడండి ఈ వేడి లోపల ఉండేటువంటి తెలిసింది ఇదిగో మీలనే మీలనే సతీ అది మీలనే కృతే సతీ మీలనే ఇప్పుడు కళ్ళు మూసామనుకోండి కళ్ళు మూసాం అంటే మేలనే క్రితే సతీ ఎప్పుడైతే కళ్ళు మూయడం జరిగిందో ఏం కనిపిస్తుందో కనపడుతుంది కనపడుతుంది కదా అంతే ఇంకేం లేదు పాయింట్ కళ్ళు మూసినప్పుడు మనకు చీకటి కూడా కనపడుతుంది కాబట్టి ఆ చీకటిని చూస్తున్నాం మనం ఉద్గారి రసగంధవు చేత్ అంటే లోపలుండే వాటిని ఎట్లా చూస్తున్నాం అనే దానికి ఇదంతా ఇప్పుడు బాహ్యంలోనే కాదు పరిగెత్తేది ఇంద్రియాలు లోపల నుంచి కూడా తెలుసుకుంటున్నాయి దాంట్లో మీకు వరుసగా వస్తున్నాయి స్పర్శ శబ్దము అన్నీ వస్తున్నాయి ఉద్గారే ఉద్గారంటే ఏంటో తెలుసా త్రేపు త్రేపు త్రేపు ఇప్పుడు తిన్నవన్నీ తేపివు కొన్ని కదా త్రేపు వచ్చేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి అవి అవి త్రేపు తినే పద్ధతిని బట్టి ప్రక్రియను బట్టుకుంటుంది అనుకోండి ఉద్గారే ఉద్గారే సతి త్రేపు వచ్చినప్పుడు రసగంధవు చేత మనకు ఒకసారి త్రేపు వస్తండి అందుకని కొందరు అంటారు పుల్లతేపలు వస్తున్నాయి ఎందుకు వస్తాయి పుల్లతేపులు మాకు రావడం లేదు నీకు ఎందుకు వచ్చాయి పుల్లతేపలు అంటే పులిహోర తింటాడు పులివారు తిని వచ్చి పుల్లతేపలు వస్తున్నాయండి అంటాడు ఆ త్రేపు పుల్లగా ఉండదన్నాడు చూసారా దట్ ఈ టేస్ట్ పుల్లగా ఉండేది టేస్ట్ పాయసం తాగేసి వస్తాడు పాయసం తాగేసే తియ్యగా అది వాడు కనుక త్రేపాడు అనుకోండి అప్పుడు ఎట్లుంటుంది తెలుసా టేస్ట్ వస్తుంది రాదా బా ఏమో పెద్ద బుద్ధుల్లాగా అదే రాదా మీరు చూడలేదంటున్నాను నేను ఏమో మాకు మాకు అనుభవం లేదు కాదు ఎవరికి నాకైనా వస్తుండే ఇప్పుడు త్రేపు ఎప్పుడైతే పాయసం తాగామో తీయటి తేపు ఎప్పుడైతే పులిహోర తిన్నామో పుల్లటితేపు ఇవి వస్తూ ఉంటాయి సో మేళనే చ అంతరం తమ అంద క్లోషర్ ఆఫ్ ది ఐస్ మేలనే సుతే అంద క్లోషర్ ఆఫ్ ది ఐస్ ద డార్క్నెస్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ తమ డార్క్నెస్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ సిమిలర్లీ ఇన్ బెల్చింగ్ వన్ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది టేస్ట్ అండ్ స్మెల్ ఇన్ బెల్చింగ్ రేపు రేపు వచ్చినప్పుడు ఈ రెండో వస్తుంటాయి మనకు టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా ఉంటుంది ఇది పులిహోర టేస్ట్ చేస్తూ ఉంటుంది అట్లాగే అది దాని వాసన కూడా తెలుస్తూ ఉంటుంది ఇక్కడికి జ్ఞానేంద్రియ పంచకం కార్యాలైపోయినాయి ఇట్లా అంటే బాహ్యంలోనే కాదు ఆంతర్యంలోకి కూడా వెళ్ళొచ్చు అంటే అర్థమైతే తెలిసి ఇప్పుడు భాష్యంలోకి నువ్వు వెళ్ళి విషయ ప్రపంచాన్ని ఎట్లాగైతే తెలుసుకుంటున్నావో ఆంతర్యంలోకి వచ్చి అంతర్ముఖమై ప్రత్యేగాత్మ దర్శనం కూడా నువ్వు చేసేటువంటి అవకాశం ఉంది అయితే డైరెక్ట్గా కుదరదు గనక సతద్వైతం డైరెక్ట్గా కుదరదు గనక కార్యాను మేయ దట్ ఈస్ ద పాయింట్ అసలు నిజంగా చెప్పాలంటే బయట చూచినా లోపల చూచినా మనం డిస్కస్ చేస్తాం రియల్లీ స్పీకింగ్ ఆల్ బాడీలీ పర్సెప్షన్స్ యాక్చువల్లీ ఆర్ ఎక్స్టర్నల్ పర్సెప్షన్స్ వెదర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఆల్ బాడీలీ పర్సెప్షన్స్ ఆర్ ఎక్స్టర్నల్ పర్సెప్షన్స్ బికాస్ బికాస్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ శరీరమే జగత్తులో ఒక భాగం నేను ఫస్ట్ మీకు చెప్తాను అప్పటి నుంచి జగత్తు అన్నప్పుడే నీ శరీరంతో నీ బాడీని ఇంక్లూడ్ చేసి ఎప్పుడైతే జగత్తులో నీ బాడీ ఇంక్లూడ్ అయిపోయిందో బాహ్యము అంతరం అనేటువంటి క్వశ్చన్ లేదు యథార్థం ఇంక కొద్దిగా లోతు పాయింట్ ఎందుకని అసలు శరీరమే జగత్తుకు సంబంధించింది నువ్వు శరీరం ఉపాధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాహ్యము అంతరము అంటున్నావు శరీరంతో తాదాత్మ్యం చెందితేనే నీ స్థాయికి గనక వచ్చి చూస్తే ఈవెన్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఇన్ ద వరల్డ్ ఇట్స్ ఇట్స్ నాట్ సపరేట్ బాడీతోను తారాత్మ్యం చెందితేనే నేను ఈ బాడీ అనుకున్నప్పుడు దీనికి బయట ఉండేటువంటి బాహ్య విషయాలు లోపల ఉండేటువంటి రేపు అది ఇది ఇది అది అది చూస్తున్నా ఇది చూస్తున్నా యాక్చువల్గా నీ దేహం కూడాను ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ నీ దేహం కూడా ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ ఎందువల్ల నీకు తెలుస్తూ ఉంది కనుక ఓ పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవీ ఓ శాది శా